శ్రీమే నమార్ శంకరాచార్యమాం రాజార్ ప్రజా ఏసేది హోమవాసన భగవరీక్షా వితమాు ఇక చదువుతున్నారు ఇలాగ అనేక రకాలుగా ప్రతిబింబాలు ప్రతిరూపములు అర్థంలో ఒక రకంగా ఉంది నీటిలో ఒక ఈ ప్రతిరూపంలో ఏది ఆత్మ ప్రతిరూపము అంటే ప్రతిరూపానికి ఆత్మ అనేది అలా తీసుకుంటే ఒక్కటే అలా ఒక్కటే చూసుకోకుండా ప్రతి రూపం ఒకటే ఆయన ఎక్కువ క్షణం తీసుకెళ్తే అని ఆమె కనుక ప్రతిబింబమే ఆత్మను స్వీకరించిన పక్షంలో ఏది ప్రతిబింబము ఆత్మ ఇంకా ప్రతి ఇది ఆత్మ అలా అడిగాడు అడిగితే ఆయన అన్నాడు ఏమంతృష్ణ ప్రజాపతి భాష దానికి సమాధానం ఇస్తున్నారు సమాధానం కొన్ని మాత్యాలు ఏ అన్నది ఒక మాత్రం అయ్యే అని అర్థం అవసర ఇది ఏ ఇస్తే అది ఏ అనే అర్థంలో ఆ ఏమకాలని బాధ ఆత్మ ఏదైతే నేను తెచ్చలేదో అదే అంటే ఇదేంటి పురుతో అని నేను చెప్పాను సో అక్షని నిన్న దానికి శక్తి సేవన్ అసలు కంటినూ సాక్షికైతంగా రూపంగా ఉన్నటువంటి దృక్స్పమైన ఆప్షన్ ఉన్నదో చైతన్యం ఉందో దాన్నే నేను చెప్పాను అదే ఆప్షన్ అని ఏసపు అందిస్తాను అయితే ఏ సాత్ అన్నప్పుడు ఏ ఆత్మా అన్నప్పుడు ఇది ఏంటే ఆ ఇది ఏ రీది రుణామ కదండి అనవున్నాను ఆయన తప్పి నౌన ఏది అన్నట్లయితే ఆయన మనస్సులో ఆ తూకులకు తూపం ఆయన మనస్సులో పెట్టుకుని ఇదే రా అని అన్నాడు ఆయన నేను చెప్పాను కదా ఇదే ఇదే ఏదత్తు అని అంతా ఏతం మనస్సు ఏంటంటే ఏ తత్వము దాన్ని మనం ఇచ్చేసం మనం బ్రహ్మచారాలు ఏంటి అర్థము నిలబడవు అర్థంలో చూస్తున్నారు నేను అన్న మనం ఏం చేస్తున్నామో నిర్చిపోతున్నాను దీనిని నా పొర ఏదో ఒక విధంగా అంటే ఎంత మొదలు పెట్టొచ్చు అద్దా ఒక డాక్టర్ ఓకే త్రేడ్ ఓకే త్రేడ్ అదోం క్రేడ్ లో భావ ఓకే ఇకే అన్న గుతున తిత్తి దూరం కడుతున్న ఉంది ది ది మొండిల ఓకే ఆ ఇంకా ఇరుమన ది మొట్టమొదటి యోచన ఉదయోన అంటే కెమిటికల్ ఎందుకంటే నామ రూపాల కలవని కూడా ఎక్కడా వచ్చేది మీకు ఇప్పుడు నామ రూపాలు లేని గొప్ప వాళ్ళకి బాధ్యత తినేలా చిన్నదా రిసర్మే అక్కడ చెప్తుంది తిరుగుతారు రేపు వాళ్ళు వాళ్ళు చేసి ప్రకాశము కలవాలి మాస్టేక్ ఉంది ప్రకాశాన్ని మరి ఆ ఘటాల్లో ప్రకాశం చేసే ప్రకాశం కూడా ఉంది అని దృష్టి ఉండదు ఎందుకంటే ప్రకాశానికి నామ రూపాయలు లేదు లేదు కదా ఆకారం లేకపోతే మీరు మిస్టేక్ ఉంటుంది అన్నింటికీ ఆకారం దేవుడు అంటే దిగజ్ఞానాలనుకునే దేవుడు లేకపోతే దేవం లేదు ప్రకాశం ఉన్నది ఇంకా ప్రకాశం ఉన్నది ఇంకేము లేదు ఆకాశం ఉన్నది ఇంకా ఏదో ఇంకా ఉన్నాయి ఇంకా అందరూ తరాలంటారు సంస్కృతి ప్రతి టైం ఉన్నా ఏం చెప్పాను ఐదు టైం ఉన్నది టైం అనేది మీరు ఆ టైంలో ఎప్పుడు చూస్తుంటున్నారంటే క్రికెట్ తెలిసి ఉన్నాయి ఆ టైం అనేది పరామర్శనం అవుతుంది ఎక్స్పీరియన్స్ ఉండదు టైం దఫ్ ఎక్స్పీరియన్స్ ఏముండదు టైం దస్ రియాలిటీ ఉంటుంది టైం దఫ్ ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి టైం దాదాపు ఎలిమెంట్ దాంతో ఎక్స్పీరియన్స్ లో మాత్రం ఉన్నాయి ఇంకొక దుండి ఇంకొక గొడవ ఉండే అదేదో తెలిసినా చూస్తున్నారు తీసుకుండి తూపు లేకుండానే ఇది ఎలా తగిన కొడతాయి తూపు కలదు అసలతో కలగలేదు తూపు లేనంత తూపు కూరగదు అన్నీ కలిస్తే ఆ ఎక్స్పీరియన్స్ నిర్మాణం ఈ మొత్తం రిక్తిలో తూపున తూపు ఏమైతే కలదో అది ఏ ఆత్మ గత జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో ఘత జ్ఞానాన్ని జాగ్రత్తగా మీకు ఘటజ్ఞానం అనే అనుభవాన్ని జాగ్రత్తగా విశ్లేషించినట్లయితే మీకు ఆత్మస్వరూపాన్ని చేస్తుంటాను ఒకవేళ ఘటాన్ని తీర్చిస్తే పఠం పెట్టాలంటాను పఠనం అంటే వస్త్రం వస్త్ర వం కలిగి ఉంటాయి కలిగినప్పుడు కూడా ఘటజ్ఞానాన్ని విశ్లేషించి నేను ఏ మూలాన్ని చేస్తుంటాను ఒకసారి విశ్లేషించినా అదే మూలాన్ని చేస్తుంటాను ఉత్త జ్ఞానాన్ని విశ్లేషించినా అదే మూలాన్ని చేస్తుంటాం మీరు విశ్లేషించడం కేంద్రగా చేతవారు కానీ అదే కులాన్ని చేస్తున్నారు ఆ మరణాలు దేన్ని పసుకున్నా మీరు బంగారాలను పక్కకున్న సార్ గంట కాబట్టి అది మనస్సులో పెట్టుకుని ఏతన్ మనస్తి ప్రతిభ ఈ సత్యావర్తనే మనస్సులో పెట్టుకుని ఆయన ఏమంటున్నాడంటే ఈ ప్రతికూలము ఎన్నో దగ్గర కలవాలి తొందర మూడు దగ్గర వీటి అన్నింటిలో కనబడే ఏ ప్రతిరూపము ఆత్మని వాటన్నిటి ముందు ప్రతి సందర్భంలోనూ అంటే నువ్వు అతల్లో ఒకసం చూసినా కర్గంలో ఒకసం చూసినా జలాశయంలో ఒకసారి చూసినా ఎప్పుడు ముఖాన్ని నీవు ప్రతిరూపాలను చూసినా ఆ ప్రతిరూపాలను కనిపించబోసేపు రకాల్లో ఉండే సాక్షిపేతం ఏది ఉన్నదో అది ఆత్మ ఇది వన్ అర్థం పాయింట్ ఒక సేమ్ రియాలిటీ అని చెప్తున్నారు కాబట్టి దీంట్లో ఒక రిఫ్లెక్ట్ నువ్వు సెప్ తీసి పక్కన పెట్టి ఇంకొక దాన్ని పట్టుకోవాల్సిన అవసరం ఏమి కదా అర్థాన్ని ఆత్మస్వరూపాన్ని తెలిసి కూడా హిత జ్ఞానం ఆత్మస్వరూపమే పదజ్ఞానం అయినా ఆత్మస్వరూపమే పుస్తక జ్ఞానం అయినా ఆత్మస్వరూపాన్ని చేస్తుంది అది అని మనసులో జరిగిందంట లేదు లేదు అనిపించి అంత శబ్ంతభ్యము అని అర్థం అర్థం లేదు ఎండా ఒక అర్థం ఉన్నది మిడిలర్ ఇంకొక అర్థం ఉన్నది ఇక్కడ మిడిలర్కి ఆ హితూ మిడి అని మన అర్థం మీడియం సో ఇస్టింగ్ ఇప్పుడు మీరు అర్థంలో ఉపయోగిస్తున్నారు అంటే అర్థం మీడియం కాకుంటే ఈ క్యాప్లెట్స్ టైం మీడియం దాని మధ్యలో మనకు ఆట అర్థం మధ్యలో దే ఇన్ మీడియం మీడియం మీడియం మేమ మీడియం మీడి నేను ఎవరి కూడా అర్థం మధ్యలో చూస్తుంటానా మధ్యలో చూస్తుంటాను లేదండి కాబట్టి అంత చిత్రాలకు మధ్యమో నష్టము మధ్యమో ఉండే మీడియా ఎన్ని మీడియంస్ ఎక్కడైనా ఈ ఒకే ఆత్మహరితంగా ప్రతి దిగులుస్తున్నది కాబట్టి దేర్ ఇస్ నో స్పెషల్ రేజాన్ ఆఫ్ ది మీడియం అని నమస్క ఆయన మీడియంలో ముఖాన్ని చూసుకున్నా ఆ తూపుమైన యోక్ష లేకు కాలం లేకుండా నువ్వు ఏ ఆత్మ అదే కర్తమైన పర్వాలేదు అర్థమైన పర్వాలేదు మనకి నను సహన వృత్తం శిష్యలో గ్రహణము జ్ఞానం ప్రజాపతి ప్రజపరోసార్యోత్సం ఏంటంటే వాళ్ళు గ్రహించిన ఆత్మ ఏమిటి ఛాయిని ఆత్మ అనుకుంటున్నారు మేడని బొమ్మనే మాట చెప్తారు ఆయన నేను రాదు అని ఖండించాల్సి ఉంది పోయినా ఆత్మ అదే చూసినా అదే ఆత్మ అని అలాగా చెప్పడం వల్ల ఓ రకంగా ఒకే హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్తున్నాను చదవచ్చు చదా తెలుసుకున్నాను అనలేదు ఆయన బట్ అది ఏమిటా శిక్షలు తెలుసుకుని ఇద్దరు శిష్యులు శిక్ష ద్రోహం నిలబెట్టే గ్రహణం అది తప్పుగా తెలుస్తున్నారు ఆత్మ ఛాయ్ ఆత్మల్లో అవుతుంది షాడో షాడో తల్లింది ఆత్మ సో ఇప్పుడు చూడండి దేహాన్ని ఆత్మగా మన స్పరిస్తూ ఉన్నారు దేహం ఆత్మల్లో అవుతుంది ఎందుకంటే దేహము నిలబెట్టింది ఏదో అది ఆత్మ అవుతుంది కానీ దేహం ఆత్మల్లో అవుతుంది దేహము అనేది ఇచ్చే షేడో షాడో అంటే రిటైర్ అయితే ఆ ఆత్మ చైతన్యం యొక్క ఉనికి అనేదే ఈ దేహం యొక్క మంగడం అనేది ఆత్మ చైతన్య ప్రకాశం అనేదే దేహం ప్రకాశిస్తుంది అటువంటి దేహము సంతాప ఆత్మ చైతన్య ఉండే దేహము ఇట్ ఈ రియాలిటీ అయాం అనే విధానం షాడో దేహం అయామ్ ఈ బాడీ అనే ఒకడు అయా రియాలిటీ బాడీ షాడో అయితే షాడో విశ్చింది మానవ అజ్ఞానం మన అనుభవంగా ఉంటే ఆ షాడోని నేల వంటి దేహాన్ని మీరు ఆత్మగా స్వీకరిస్తూ ఉంటారు సంథింగ్ సిల్ టూ లక్ష ఎక్కి ఆ దేహం దొరికిందా ఈ షాడో ఆ షాడో ఆ దేహాన్ని అర్థంలో స్థితిలో ఉన్న ఒక రకంగా ఎలా అనుకుంటుందంటే అద్దంలో కనుకొని దానికి తాము తన దేహానికి అభేగానికి భావన చేస్తే అలా ఉంటారు సో ఆ రకంగా తెలుసుకున్నారు మీరు ఇద్దరు మీరు వివరితారు అటువంటి విపరీత గ్రహణాన్ని అంటే తమందరూ విశ్వగలన్ని ఆధ్యాత్మికమైనటువంటి శక్తిపత్రులు కాబట్టి వెనువెంటనే ఖండించి వాళ్ళ సరైన మార్గంలో పెట్టాల్సిన వారు కదా ఆయన ఆయన ఆధ్యాత్మికాన్ని ఇతర దోషస్ ఆధ్యాత్మిక ఉంటారంటే కొంచెం లాక్స్ పెట్ట అంతా చెప్పారు పరిస్థితులకి రిటైర్ చేసి అటాబులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సంగళిస్ అలా చూస్తుంటారు లాబ్ మొత్తం ల్యాబ్స్ చేస్తారు ఫీజ్ కూడా అయిపోయిన వాళ్ళకే చెప్తారు సంథింగ్ పూర్వం తత్వశాస్త్రం ఏ పరికరానికి శాస్త్రం సత్యం చదివే రైతాన్ని బోధించే శాస్త్రంలో సత్యం ఏదవుతుంది అదే మనస్సుకి బుద్ధికి పౌరులు పెట్టడానికి వస్తుంది అంటే తప్పలేదు సో ఆ శాస్త్రం జరిగింది సర్వశాస్త్రం ఉండే తక్కువ అంటే ఆ వాదానికి సంబంధించిన పట్టు అంటే వెదలవాడిని ఎలా బాధలో దానికి రహస్యాలన్నీ మీరు చెప్పేస్తే ఈ శక్తిని కూడా తన వంతకు రైతు అస్థిలు ఎక్కువ ఆధ్యాత్మిక శక్తి వస్తారు లేకపోతే వ్యాకరణలో కూడా కొన్ని వ్యక్తులు జరిగిన వస్తారు కొన్ని గుణవృత్తాలు సిద్ధవంతాలు గాని చెప్పింది అది మహాత్మ భయమంటుడు దాంట్లో వెళ్ళట ప్రయత్నాలు ఆ అమ్మ ఎంత కొత్త ప్రగా అవి తెలియదు ఇంతకు అలాంటి గౌరవండి అది ఆ తమలోనే ఎందుకంటే వీడికి కూడా ముందే తెప్పిస్తే సౌహద ముందు తెప్పేస్తుంది ఈ రకంగా రకరకాలుగా ఉంటారు కానీ ప్రజాపతిలో అటువంటి దోషణలు ఏం లేదు దొరాలు ఉంటాయా అసలు కావలసిన దొష్టాలుంటాయి కానీ మనం అక్కడ కష్టప్రజాపతి మాట్లాడుతున్నాం ఆయనలో అటువంటి దోషణ ఉండేది కాబట్టి ఆయన ఎవరో ఒక మోటివ్ మనసులో పెట్టుకుని వీళ్ళకి అప్పుగా తెలుసుకున్నా అవసరం ఆయనకు లేదు కాబట్టి ఆయన వీళ్ళ తప్పుడు జ్ఞానాన్ని సమర్పిస్తున్నట్టుగా కనపడుతుంది ఇదే అని కోరు ఓకే నన్ను గ్రహణం సంస్కృతి లోకం వితరీత గ్రహణంలో జ్ఞానం ప్రజాపే విగతార్య విజ్ఞానం సత్యమేవాళ్ళు మీకు గతరవాయుడు తర్వాత మీరు తెలుసుకున్నది తప్పు అనేది కూడా తెలుస్తుంది ఎందుకు అర కానీ ప్రజాగా మీరు తెలుసుకున్న తప్పులు జ్ఞానాన్ని సమర్థించేటది మాత్రం చెప్తున్నారు నా అను జ్ఞానం అనేది సమస్య కదా జనరల్ గా వేదాంతంలో ఆ కట్టం డ్రైవర్ పెద్దగా స్వాగతారు విద్యార్థులు అది కోసం సిన్సియర్ గా ఉన్నందుకు తర్వాత విద్యార్థి సిన్సియర్ తీయలేకుంటే వాటిని మరి స్పందే సిచ్యువేషన్ మీరు వెళ్ళి ఎంత వస్తుంది విద్యార్థి సిన్సియర్ గా ఉన్నంత వరకు వాడు వేదా నాకు తెలుసు ఇంతలో వేదాంత ఆ తత్వాన్ని ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం తీసుకున్నా లేదన్న చాలా సూక్ష్మంగా ఉంటాం తెలుసుకున్నాను అని అనుకుంటాను కానీ అనుకుంటుంది ఎందుకంటే కర్మం గురించి లోపలందరూ మాట్లాడతారు కర్మ అంటే వెళ్తే అకర్మ అంటే వెళ్తే పెద్దవారు మాట్లాడుతూ ఉంటారు కర్మయోహం గురించి మాట్లాడని ఆధ్యాత్మిక కానీ శ్రీకృష్ణుడు గేట్లు తీసుకున్నాడు సో కర్మలో బోధం కర్మ అకర్మల బోధవ్యం కవయోత్రోహిత అని అంటారు కర్మ కర్మ వికర్మ ఇటువంటి జాగ్రత్తగా తెలుసుకోవాల్సి ఉంది ఎందుకంటే మహా విద్వాంసులు కూడా ఈ విషయంలో అత్యుత్తిగా తెలుసుకుంటున్నాడు అని అంటే జరుగుతుంది లోకంలో ఆ సత్యాన్ని అలా పట్టించుకున్న వాళ్ళు చాలా కష్టం ఉంది వాళ్ళు మాట్లాడితే తెలుపుతారు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు చాలా కోసాలు లేకుండా మాట్లాడుతారు ఎవరు ఉపాధులగా ఎంత ఉంటుంది కానీ ఛాన్సలర్ అయితే ఉంటుంది ఒక జరిగితే ఆర్గ్యుమెంట్ ఏమో ఉంటారు ఎవరో ఒక గాలి వాళ్ళు జనానికి సత అటు ముఖ్యంగా టీడీలకి మంచి బాగా ఉంటాయి జనానికి శతాలు తప్పుకోడు కనపడు నేను చాలా పూర్తిగా మాట్లాడిస్తానంటే నేను దగ్గర పారానికి ఎవరో ఉండడో అలెవరో తీసుకోవాలి ఎవరికంటే కానీ ఆ గా చాలా సూక్కంగా ఉంది అది కొట్టుకోవటానికి చాలా అనుభవం కావాలి అనుభవం ఎలా ఉండాలంటే దీంతో రక్షణ వస్తువులు ఉండాలి జీవితాన్ని కూడా జీవించిందా తర్వాత అలాగే మళ్ళీ పెద్దవాదో అని నేను అంటలేదు కానీ నిండే వైరాగ్యం ఉంటాను నిండా వైరాగ్యం ఉంటాం తర్వాత ఆ వివేకాన్ని బాగా రాపాదైతే అధ్యాత్మిక శిక్షణ పొందిన కూడా లేదు వివేకం ప్రధానంగా ఉంటుంది నా తేడాన్ని స్పష్టంగా తెలుసుకుని నమ్మించిన ఏంటిది అది ల్యాంది అనేహానికి ఏదో ఒకటే మీరు చెప్పానుకుంటున్నా కలగలని చూసి అక్కడ రక్తానికి లేదు కాబట్టి అలా రే ఆ ప్రశిక్షణ ఉన్నది మ్యాథమాటిక్స్ ఎంత ప్రాణమో అలాంటి ప్రశిక్షణ వివేకమంటే దాన్ని వేదాంతంలో చాలా ముఖ్యం కాబట్టి వివేకానికి ఎక్కువ ప్రధానమైన ఆధ్యాత్మిక యొక్క బోధ సత్సంగం సమస్య వైరాగ్యం ఇవాళ కలగా ఉన్నదని చెప్పి అన్ని కలబోసి వారు బాగా పండిన పరిపక్వత పరిపక్వమైన అంతఃకరణ సిద్ధి గలవాలైతే వారికి తెలుస్తాయి ఆ సత్యం మరి తెలుస్తూ ఉంటాం ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకున్న దీని ద్వారా ఎక్సండి ఈ ప్రశ్న ఇది అంత స్వరూపం ప్రతి వ్యక్తిని మనం స్వీకరిస్తాం ఏ వ్యక్తి కూడా వ్యతిరేక భావాలని కావాలి కానీ ఇందులో ఐడియా వాళ్ళకుండే బెటర్ ఐడియాస్ ఉంటుంది నాన్సీల ఐడియాస్ వాటిని మాత్రం ఎందుకంటే వాళ్ళని అంగీకరించినట్లయితే వాడు పర్మనెంట్ గా తక్కువదారులో ఉండబోతారు నేతవాళ్ళు దుంట్టు వాళ్ళు కూడా విన్న వాళ్ళు కూడా తక్కువదారులో ఉంటాడు అదే అది పద్ధతి కాదు ఐడియా వచ్చింది ఐడియా తెలుస్తాం సార్ యాక్సెప్ట్మెంట్ రాంగ్ ఐడియా చెప్పినంత మాత్రాన్ని పరిశ్రమను తిరస్కరించడం అన్నది అది అహంకార లక్షణం రాంగ్ ఐడియా చెప్పిన పరిశ్రమలు కూడా అత్యంత ఆ మెత్తగా వాటికి కృతి మెత్తగా మనస్సుకి ప్రేషణీ కలగే విధంగా మనం సరైన దారిలో పెట్టడం అన్నది దయాహృదయ కలిగిన ఆచార్య విద్య అలా అలా కఠినమైన విషయం ప్రజాపతిగా అందుకే వాళ్ళే మీరు అర్థమవు కాదు మీరు మీ వల్ల కాదని ఉందే అనేస్తే వాళ్ళు కనపడిపోతారు వాళ్ళు ప్రజలు రాలేదుకుంటారు కాబట్టి ఎలా సార్ సరేలే అని అనుజ్ఞ అంటే అంగీకరించే కూడా కనపడతారు తప్పీకరించారు ఇదంతా కూడా తెలియజేస్తున్నారు తర్వాత నాకు జ్ఞాపతి వాళ్ళు చెప్తున్నారు నాయని సమస్యించలేదు అదేలాగా ఎందుకంటాక రాత్రి ఉంటే ఉంది ఏ ఆత్మా అది ఏదో సమస్యించినట్టు కదా సమత్మ సంస్కరించట్లు ఏదంటున్నారు అది ఎలాగా చెప్తే అది పూర్వక్షిత ప్రశ్న అది సమాధానం ఆత్మని అధ్యాత్మిక పాండిత్య మహత్వబోధృ నేను పాఠం మనం ఇక్కడ ఇక్కడ చిన్న కడతారు జాతీయ కరెక్ట్ ఆయన ఏం చేస్తున్నాను ఏం చేస్తూ ఉంటాను ఎక్కువ చేస్తూ ఉంటాను డెక్క పెట్టిన వారిని క్రియేట్ చేయాలి ఎక్కడ అలాగే లేదు ఎక్కువ దిగ్గవాళ్ళని క్రియేట్ చేయాలంటే నాకు ప్రారంభిస్తున్నే ఒక వాతావరణం అది చేస్తున్నాం అని చెప్తా ఏం పాటలు చెప్తున్నా ఆయన అవుతున్నాండి గడవ మన స్థితి నేను మీ దగ్గర స్వామి క్రితం పదిహేడు సంవత్సరాల క్రితం నేను గర్భవాలి అంటే అధ్యాలోకి పాండిత్వ పాండిత్య మహత్వ భోగత్వం సదోపనిషత్తులో ఒక్క లక్ష కనుగా అర్థం చేసుకుంటే మనకి ఇంకా అలా ఉండదు ఇతా సంవత్సరాలుగా గెలిగేళ్ళతో రాణిపేనం చాలా ఉండదు కాబట్టి పదిహేడు సంవత్సరాల క్రితంగా రోపనిషత్తు నియోజకవని అది ఏంటం లవణ అంటే ఆయన నేను స్థాయిలో ఉంటుంది వినొచ్చు మరి చాలా ఎటువంటి నీగా దుని ఉండొచ్చు చెప్పిన వాడు ఎటువంటి కాబట్టి చెప్పిన వాడు ఎట్లా దుఃఖమో నీకు తెలుసుకోవడం కాదు ఎటువంటినే సో అది ఎప్పటికీ ఆ స్మరణాన్ని పునఃస్పుణ వినే ప్రయత్నం ఉంది కానీ అలాగని కళాకోసాలు నేను ఎంటర్టైన్మెంట్ ఉపయాసం వెళ్ళి కూర్చున్న వినదం లే ప్రసంగా దుద్ధుల అలా నేపు బాగున్నీ ఒక స్థలాన్ని పరిగెత్తుకొని అది విజ్ఞాపూర్వక రక్షణ స్థలాన్ని తెలుసుకున్న అది దేవులాంటి స్థలాన్ని పరగ్రాహింగా ఉండాలి స్థలాన్ని తెలుసుకుంటాం కానీ మళ్ళీ ప్రతినిధితోటి పోతాం నేను సిక్సేషన్స్ తెచ్చుకుని వెళ్ళి మనం సిక్సేషన్స్ సమస్య ఇవ్వలేం కాదు మీ ప్రసంగం కూడా ఉంటుంది అలా కూడా మళ్ళీ సో ఎనివే సో చేయాల్సిన చెందుకే అంత గొప్ప ఎక్కడ వస్తుందంటే పాండిత్యము మహత్వము దోగ్యం ఊహించుకునే తమ మీద వాళ్ళు ఆరోపించుకున్న ఇంద్రుడు నిరోధన నేను శాస్త్రాలను చదివిన వారము పండించాము అనే భావన ఎందుకంటే నిరోచనం చేతి ఒప్పు చదలేదు కదా తర్వాత నేనేమో నేను దేవరాజము మహా గొప్ప వారము అలాగే ఇంద్రుడు నిరోచనగా అప్పుడు అసలు నాయకుడు నేను గొప్పవారము అనే భావం కూడా వాళ్ళగా ఉంటాయి తర్వాత నాకు తెలిసిపోయింది అనే భావం ఉంటుంది నా ఆత్మ అయిపోయింది ఆత్మ ఓ లేదు అనేది ఒక భాంతి వాళ్ళగా మూడు దోషాలు వాళ్ళగా ఉన్నాయి నీరు కూడా యథార్థంగా లేదు నువ్వు వాళ్ళ దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నాయని కోరడం తప్పలేదు వాళ్ళు తమ గుడితో అది లేదు తర్వాత చిత్రాలు ఎంటే లోకం ఎలా ఉంటుందంటే లోకం అంటే సమాజం ఎలా ఉంటుందంటే ఈ లక్షణాలు సమాజం అవాలి వీళ్ళు వెళ్తారు వెళ్ళి వెళ్తారు వెళ్ళి ఎంత ఆశ్రమ వాంతులు వస్తారు యాభై కాలం స్థలంలో బిల్లు పది బిల్డింగ్లు ఉన్నాయి ఒక వందల మంది వస్తున్నారు వెళుతున్నారు ప్రాబ్లం లేదు వీళ్ళు మహాత్ములు అయిపోతారు అని చెప్తున్నారు అది ఇంకో దోటికి వెళ్తారు ఆయన ఒంటరిగా ఉంటారు సింగేష్ సింగ్ ఏమి ఉండదు ఆ అందరూ శ్రీకాదాలేమీ తెలిపడానికి కావాలనుకుని సభ్యులకి ప్రతిపం లోకే లోకం అన్నది ఆ పైపై వెలుగులకి ఆకర్షితం అవుతుంది ప్రశిస్తే లోకం లేదా తెలుసుకోవడం మాత్రం కాదు లేదు మారుతూ ఎలా ఉంటారు ఎటువంటి కావాలి తుది అది కొత్తగా ఆకర్షణీయంగా ఉంటుంది అంతే కదా కోళ్ళు కొత్తగా ఆకర్షణీయంగా ఉంది అవుతాం అంతే కదా అది ఎలా ఉంటాయి ఇది ఎలా ఇది ఇయర్ ఆఫ్ ద ఇయర్ డిజీజ్ కాబట్టి ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని బ్యాక్ క్యాంబంలో పెడతారు ఎత్తు తిరిగిందో ఎత్తుందో ఏదో బ్యాక్ వస్తుంది పెట్టి అదే కామన్ డ్యాప్ బ్యాప్ తిరిగి అది ఆ పైన ఉన్నటువంటి గ్రీన్ కలర్ పోయి ఎల్లో కలర్ వస్తుంది యూనిఫామ్ ఎల్లో కలర్ వస్తుంది చూడటానికి ఆయన ట్రాక్ యెల్లో కలర్ లో ఉంటాను మీరు నేను కొంటాను నేను కొన్నా ఎవరైతే నేను దగ్గర చేస్తాను నేను చెప్పట్లేదు నేను కొన్నాను నేను కొంటాను తనకే మానవ స్వభావం లోపలి ప్రతిదం లోకే ఇప్పుడు ప్రజాపతి గారు పాటలో కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు కట్టిపత్ ప్రజలు అలా లభించారు చాలా వచ్చిన లోపగోడంలో ఉంటుంది ఒక పాటలో కూర్చొని ముఖం ముసుకుంటున్నారు చాలా గొప్పతనం అంటే ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని గురించి కచ్చిగా ప్రజాపతి మాట్లాడింది ప్రజలు వింటారా హిందువులు మాట్లాడి వెళ్తారా లేదం కాబట్టి ఒక లక్షణం కూడా రావచ్చు ఇప్పుడైతే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీరు మహాజ్ఞానం నిజం చేస్తుంటే మీరు కాబోతున్నప్పుడే ప్రమాదం కూడా హిందూ లోకం ఎందుకు కూడా చుట్టుకో సో ఆ కారణంగా వాళ్ళు తమ ఉస్థానంలో ఉన్నారు తమకు తెలిసిపోయిందనే అహంకారంతో ఒక అజ్ఞానంలో ఉన్నారు మనం నెత్తగా సుజిన్నత్తగా సవరించాలి కానీ కంగారు సవరించకూడదు అని చెప్తున్నారు అన్నము ప్రజా మీరు ఇన్వైటింగ్ చేయండి ప్రజాపరస న్యాయంగా వాళ్ళకి నేమనాలు ఉంటుందంటే వివాహ దోహం నేను చెప్పిన ఒకటి మీరు తెలుసుకున్నది ఒకటి మీరు విపరీత గ్రాహం మీరు ఎందుకు తెలియలేదు మీరు మూర్ఖుడు మూఢుడు బెల్లు లేట్ అని అర్థం మోహం లేదు అర్థం ఇంకొక అర్థం ఏంటంటే తక్ అనర్థం మూఢో గర్ధ అంటే ప్రథమ లేదు ప్రస్తుతానికి ధైర్యం అయిపోయింది అయినా ప్రథమ అవతారం లేదు అంటే ఆ గుండము ఇది ఆ సందర్భంలో మోహం శబ్దాన్ని అది చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఎందుకంటే వేదాంతం పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇటు గెట్ అప్ డిఫరెన్స్ లేదండి జనరల్ గా ముందు కొద్దిగా వేదాంతానికి వస్తారు వేదాంతం వస్తారు వేదాంతా బుహాత్మ ఆత్మ ఇంద్రియాలు దేహము మనసు ఇలాగే కొంత టెర్మినాలజీ అంతా కూడా కృతజ్ఞత ఒక ప్లాట్ఫామ్ లెవెల్ ఎలా గ్రో అవుతుంది ఆ విద్యార్థి గారికి ప్లాట్ఫామ్ ఇంకా ఇంత ఫర్దర్ గ్రో ఉంది విద్యార్థి నో ఫర్దర్ గ్రో అప్పుడు ఒక స్కిన్ స్టాక్ ఒక మెకనిజం ఉంది స్కిన్ స్టాక్ ఆ రంగంలో వాడు అద్భుతం ఉంటుంది అయితే వాడు భాగ్యం వారికి ఆ సిక్స్టార్టువంటి మహాత్ములు యొక్క సంఘం ఏర్పడితే వీరి పుణ్యం బాగుంది వీరికి శ్రద్ధ ఉంది పరిస్థితులు కుదిరితే ఒక సిక్స్ స్టాప్ దొరుకుతుంది దొరికితే మళ్ళీ ప్రాబ్లమ్స్ లైఫ్ గట్ అట్లీస్ట్ టూ ఆర్ త్రీ సిక్స్ స్టాప్స్ ఉద్యోగాలు వీరికి ఆత్మస్వరూపం తెలియదు ఉద్యోగాలు మీకు లోకంలో డిఫరెంట్ లెవెల్స్టప్ అయిపోయినటువంటి ఆత్మజ్ఞానం చాలా దౌదృష్టకరమైన అలా ఉంటుంది సో దౌర్ఘాతంగా ప్రతి దేనికి అత్యక్ష అందరికీ అవుతుంది ఎందుకంటే మనం ఆ సత్యాన్ని తెలుసుకుని మనం కక్కగా ఉన్న సందర్భంలో ఒక మహాత్ముడు యొక్క అనుగ్రహించాక అతిష్ట లభిస్తే అది అనే విధంగా అర్థం చేసుకోవాలి టక్ అయ్యాలే నాతో ఆత్మయత్ స్వరూప తప్పు వ్యవహరించారని కలిగి ఉన్నారు విపరీత విధానం అని ప్రజాపతి వాళ్ళకి చెప్తూ ఉంటే ఆ రకంగా ముఖం మీద తొట్టినట్టుగా చెప్తా ఉంటాయి ఆయన అలా చెప్పలేదు చెప్తూ ఉంటే ఎలా ఉంటుంది తపహా అందులో వాళ్ళు చాలా హైలెవెల్ సింకింగ్ లో ఉన్న వాళ్ళకి మీరు మూర్ఖువులుగా యాక్స్ మీరు తెలుసుకున్నదంతా తక్కువ అని కొందక మీరు చెప్పినట్లయితే వాళ్ళ మనస్సులో చింత మనం దుఃఖము అవుతుంది పెద్ద సాట్ నిర్మాణం అవుతుంది ఎప్పుడైతే చిత్తంలో దుఃఖ నడపడిందో అంటే అహం దెబ్బతుంది మీరు మూర్ఖులు సక్క ఏమని మీరు చెప్తే అహం దెబ్బతుంది నేను ఎయిర్పోర్ట్ లో ఎయిర్పోర్ట్ లోనూ రైల్వే స్టేషన్ లో ఏదో కూర్చున్నాను కూర్చుని చెప్పి వచ్చినా పక్కన కూర్చున్నాను కర్మయోగాన్ని మీరు బాగా ఎస్ చేస్తున్నారా ఏదో చేస్తున్నావు నా టాఫిక్ వచ్చినప్పుడు చెప్తున్నాను కొద్ది నేతలకు సాధికారా కర్మయోగం కర్మయోగం అలా చెప్పట్లేదు టాఫిక్ వచ్చినప్పుడు మీరు చెప్తున్నాను అంటే అంతా కదండి ఈ విద్యార్థులు ఉన్నారా వీళ్ళకి ఈ మిగతా విషయాలని మీరు బాగా ఎక్సర్సైజ్ చేయాలి సరైతే అలా అయితే అని అప్పుడు అంత ఆయన అప్పుడంటే కర్మయోగం అంటే చెప్తున్నాడు ఆయన ఇప్పుడు జర్పండి కర్మయోగం అంటే ఈ విధంగా ఉంటుందని కష్ట సత్యం లేదు కదా కానీ అన్ఫార్చునేట్ గా ఆయన చెప్పింది కర్మయోగం కాదు ఇట్ ఈ కర్మయోగ ఒక మా కర్మయోగ తెలిసిందంట ఏ హైతే లేదు ఇందుకు నాకు తెలిసిందని జ్ఞానం బయలుపడతాం కానీ అతను కర్మయోగా జరగడానికి కష్టం నో విట్ ఆర్ అప్పుడు నేనేమంటా సరే కొట్టు పెద్ద అయినా దీని కర్మాదండి అవకాడేందుకు అలాగే అలాగే అక్కడ కొత్త అంటే నా దగ్గరికి వచ్చేసే నేను అవుతుంది కొండ పాపం వారి మనసు అలా ఉంటుంది చాలా సందర్భంగా ఉంటాను అది లేదా దిక్సైతే సో ఎప్పుడైతే చిత్తంలో అహం దెబ్బ తినేటువంటి పరిస్థితి నిర్మాణం అవుతుందో సార్ జిల్త అత్య చిత్తాపాల జరుగుతుంది జనంలో ఈ సెంటాం సెక్షన్ లాంటి సెక్షన్ వెరీ నీట్ సెక్షన్ ఇలాగైతే దీనికి మళ్ళీ అక్కడ కనపడము ఎందుకంటే సెంటర్ లో అన్ని అంశాలను సృష్టించారు అక్కడక్కడక్కడ ఉంటారు విలక్షణమైన సెక్షన్ సో ఎప్పుడైతే మీరు వాటికి తెలియని వాటికి నువ్వు ముప్పుడు ఏం తెలియజేయని చెప్పారనుకోండి చెప్తే వాడి మనస్సులో చిక్కు అహం దగ్గరిని చెప్ప అవసానం అనుకోండి అవసరం అంటే శిథిలమైపోతుంది అంటే వాడి మనస్సు యొక్క ఆ ఫ్యాకల్టీస్ ఏమైతే సామర్థ్యం ఏదైతే అది శిథిలమైపోతుంది శిఖిలు ఎందుకంటే ప్రజాపతి గారి వారు వచ్చి అది గట్టిగా ఇచ్చిపోయింటే నువ్వు ఊక్కడో నువ్వు జరిగి ఉంటుంది గోడ చెప్పడం ఆ మాటకి గారు ఎందుకంటే ఇప్పుడు జరిగిన ఐడియా వాటి తెలుస్తూ ఉంటుంది కాబట్టి వాడి మనస్సులో సామర్థ్యం అంతా కూడా శిక్షణ అవుతుంది రేపాటి సామర్యంగా శిక్షణ అవుతుంది అది శిక్షణం అయిపోతే ఏమవుతుందో తెలుసినా పునః వారు స్కీ వారీ వారి విమర్శలు చేస్తుంది మనం తెలుసుకోవాలి అని అన్నాము కానీ నిజంగా మనం అవసరం అని ప్రశ్నించుకోవడం గురువుదేవుచ్చి ప్రశ్న వేయటం మరికొంత శ్రవణం చేద్దామనే ప్రయత్నం చేయటం చేసిన శ్రవణాన్ని మళ్ళీ మనమే చేసుకున్నామని చేయటం తర్వాత దాన్ని నివిధ్యాసనం చేద్దాము జ్ఞానంలో దాన్ని అనుభవాలు ప్రయత్నం వీటన్నిటికీ కొట్టాము పెద్ద ఉత్సాహం కావాలి ఎప్పుడైతే నువ్వు మూర్ఖులు మీకు ఏమీ తెలియలేదని మీకు ఆ ఉత్సాహం ఇంకా మనస్సులో వేరు ఉత్సాహ విధానం ఉత్సాహము ఆ ఇంటి ధ్యానం కళాశక రైతులు బాడవుతుంది తద్వారా మనము విద్యార్థికి అపకారం చేసిన వాళ్ళనే అవుతాము అందుకోసమే ప్రజాపతి వాళ్ళను కృతజ్ఞతగా ప్రయత్నం చేస్తున్నట్టు ఖండించడం మాత్రం చేయడు అని అనుకున్నారు అతనియ జ్ఞాసు కాపాడుకోవాలి జిజ్ఞాసు వచ్చారు అనుకోండి పఠం దోగలు వచ్చారు అనుకోండి ఆ ఏదోతో పాఠం చంద్రజ్ఞ పాఠతో ఏం జరిగే ముందు నేను తప్పకుండా నా మీకు పరిశ్రమ అన్నట్లే తప్పకోవడం మేము చదవపరం చంద్రుజ్ఞ మాకు తెలుస్తుందంటే ఏ పదవాళ్ళు తెలుస్తుంది ఇది లైఫ్ ఓన్లీ మీరు తప్ప గోహాశం జరిగినా లైఫ్లే వీర దూరాలు జరిగినా లైఫ్ చంద్ర దర్శించినా లైఫ్ బ్రహ్మపుత్రులు జరిగినా లైఫ్లే ఇది పాండిత్యానికి సంబంధించి పాండిత్యం లాగా ప్రతిపాదన చేయవచ్చు కానీ లైఫ్కి సంబంధించిన శాస్త్రం అనాత్మశాస్త్రాలు కాదు ఇది ఆత్మశాస్త్రం కాబట్టి ఏ గ్లాసులోనైనా నిరంతర కావాలి ఒక గ్లాసు మధ్యలో కూడా నిరంతర కాదు అవే జరుగుతాం వచ్చిన వాళ్ళని రక్షించాలి కాపాడాలంటే ఉత్సాహం వస్తే ఉంటుంది లేకపోతే మీరు ఒక దక్షిణ గిరిక ఇవ్వాలి ఉంటుందని ముందే మీరు చెప్పేసేపు ఉంటుంది కాదు లేకపోతే మీరు ప్రతిరోజు రోజు మీరు తప్పనిసరిగా దక్షిణ చేసి కొత్తగానే మీరు ఇక్కడికి రండి అని చెప్తే మా నా భార్యను అడుగు వస్తానని చెప్పేసి చెప్పేసి మంది కాబట్టి కృష్ణుడు జాగ్రత్తగా మనం కాపాడాలి తప్పితే రక్షించాలి తప్పిస్తే వాళ్ళ మీద ఎలా గదు కాబట్టి కసిమూత్ర జాతి కూడా అదే ప్రిన్స్పల్ సలో ఆక్రా వచ్చారు ఏదో ప్రాణాగర్ గారు ఆత్మస్తారు అనిపిస్తాయి ఆయన వాళ్ళని వ్యారిడే చేసినట్టుగా కనబడుతున్నాడు వ్యారిడేట్ చేయలేదు ఆయన ఏమనుకుంటున్నారంటే ఆయన మనసులో ఉన్న సెంటర్లు చెప్తున్నారు ఐటిసిపేట్ సెంటర్ ముందు ముందు రాబోతున్నా ఖండా మనసులో వచ్చి చెప్తున్నారు ఖండే వాళ్ళు ఎలా ఉన్నా సరే కానీ వాళ్ళు అలా తెలుసుకున్నారు గృహితాలు తాగత పెద్ద అండర్స్టాండ్ అడిగారు మీరు మీరు అండర్స్టాండింగ్ ఏంటి ప్రతిబింబమే ఆత్మ అడిగారు ఛాయాత్మ దాన్ని ఛాయాత్మ అంట ఛాయనే ఆత్మ కనుక స్వీకరించారు కానీ అలాగే తెలుసుకోండి అలా లగ్నో లక్షణ నేనేం చేస్తానంటే ఒక దృష్టాంతం ప్రవేశపెడతాను అనుకుంటున్నా గౌరవ దృష్టాంతం విపక్షను సహాత్మా అన్నపిస్తే దానికి ఒక దృష్టాంతం చెప్తే వేదాంతంలో దృష్టాంతం నడవచ్చు నిజానికి వేదాంతులకు దృష్టాంతాలు ఇవ్వడంలో గొప్ప అనుభవం ఉంది చాలా ప్రత్యక్ష దృష్టాంతాలను బుద్ధి జీవితం మీద తీసే ఇవ్వటం అన్నది వేదాంతం చేస్తా ఒక ప్రత్యేక శైలి అది ఒక కళ అది ఒక వృత్తాంతాన్ని విద్యం చూసి చేస్తాను ఎప్పుడైతే దృష్టాంతం చెప్పానో అప్పుడు ప్రస్తుతంలో వీళ్ళు అనుకున్నటువంటి తప్పుడు ధోరణ ఏదైతే ఉందో అది కలిగిపోతుంది అసలు ఏ అప్పుడు వాళ్ళ వాళ్ళే తెలుసుకుని ఇట్లా చేస్తే వాళ్ళ దృష్టాంతం తిరుగుతుంది తప్పిస్తే మనస్సుకి శైత ఏర్పడుతుంది అని ఆయన మనస్సులో అనుకుంటున్నాను ఆ దృష్టాంతాలు ఏంటంటే ఇద కరా దృష్టాంతం ఉదా అంటే ఉదయం నీళ్ళు ఉదా అన్న ఉద కాదు శరాము అంటే మూకురు సున్నమైన మోటార్ అంటే దాన్ని శరావం అంటారు బస్తితో చేసినటువంటి మూకురు సో ఆ మూకురు నిలబడి పెట్టి ఎంతో నీళ్లు పోస్తారు మూకురు ఎందుకంటే ముఖం తీసుకోవడానికి బాగుంటుందండి దీంట్లో నీళ్లు పోసి ముఖం తీసుకున్న ఒకరు చే కలవన మూకుల్లో వెళ్ళిపోసి ముఖం తీసుకుంటే మొత్తం మూకులంతా కూడా గాలి ఎందుకు వెలుగులో ఉంటుంది కనుక మూకుల్లో ముఖం తీసుకున్నాను అది అది ఒక ఎక్స్పర్మెంట్ చేసి చెప్పబోతున్నా ఆ సరైన తెలియలేరు ఒక వృత్తాంతం చెప్పి వీళ్ళు బాగా తెలుసుకునేట్లు చేస్తాను నేను అని ఆయన అప్పుడే దాని చేసుకుంటున్నాడు తీర్చారు కానీ పైకి మాత్రం సరైన లేదా కానీ వాళ్ళు పెట్టిన దానికి సమర్పించేది మాత్రం అని కోరు అదే అది ఎందుకంటే వాళ్ళు ఎవరన్నారు మేము ఛాయాత్మని ఛాయల్ని ఆత్మగా తెలుసుకున్నాము అని వాళ్ళు అన్నారు కదా అన్నప్పుడు ఇది నా నో నో అనాల్సిందిపోయి ఏ కంటది ఊరకే అన్న ఏ అంటే ఏ వా అని అంటే ఆ ఛాయ ఆత్మ సత్యమాను కాదు కదా అసత్యమో కదా తర్వాత ఈయన అసత్యం చెప్పినట్టు అయితే అవును సరే సరే అంటే అసత్యం చెప్పినట్టు విధాలుగా ప్రజా ఈయన ఆధ్యాత్మిక అసత్యం అని చెప్తాడు అనుకోవా అనుపం అసత్యాన్యం చెప్పలేదే కథం అదేల అసత్య పురుషేత ఉంటే అసత్యం ఎప్పుడైతే అదేలగా కథం హత్యం హత్యశీల సంభాషణ శైలి వాహన అంటే ఏంటంటే మాట్లాడుతుంది భస్టే భాషలో ఉంటుంది ఆత్మనోక్త మనసి సన్నిహిత నిత్య గృహీ ప్రధ్యాయాత్మన సర్వాంతరే ఆయన ఏష అని అన్నారు ఏషేషు ఏషపురుష పురుషుడు అని అన్నారు ఏషేషుష పురుషుడు ఆత్మా అంటే ఆయన అభిప్రాయం తో తెలుసిన ఆత్మాత్సహ అక్షిపురుషి పురుషిండే పురుషుడు పురుషులు అంటే పూర్ణ చైతన్యంలో అర్థమైతే పురుష ఈ పురమునందు ప్రకటమవుతో ఈ పురము ఈ పురము ఇది నగరం ఈ పురమును నిలబెట్టే పురుష పురుషానికి ముందు అర్థమైనది పూర్వస్వాత పురుష దేహము ఎదుకే పరిచ్ఛిన్నం దేహాంతో వాళ్ళకుంటే వాల్యూమ్ బాడీ వాల్యూమ్ ఆఫ్ ఆత్మ ఈ బాడీటెడ్ వె బాడీ ఆత్మకు అర్వహించి ప్రకటమవుతున్న అన్లిమిటెడ్ రియాలిటీ రిఫ్లెక్టెడ్ ఇన్ ఫైన్ అండ్ అదే ఆత్మ అంటే పురుష అని చెప్పారు పూర్ణత్మ పురుష దేహంలో ప్రకటన పూర్ణ అనేది పురుష కాబట్టి ఆయన అక్షిపురుష అంటే అక్షరం ప్రకటన అవుతూ పూర్ణంగా ఉండేటువంటి చైతన్యాన్ని మనస్సులో పెట్టుకున్న ఏషడు ఏషా అన్నప్పుడు కూడా ఆయన తాను చెప్పిన అక్షిపురుషుడు గురించేస్తున్నారు అదే ఆయన మనస్సులో బాగా సన్నిహితంగా ఉందని నేను ఆ అర్థీనటువంటి పూర్ణ చైతన్య ఆత్మ గురించి చెప్తారు కదా అది కదా ఇది కదా ఆత్మ ఆ ఇది అని ఆయన చిత్రాన్ని రత్మ అదే అదే ఆయన ఇది అనుకున్నారు మనసులో ఆత్మనే ఇది అని ఆయన చిత్ర నింటే దీంట్లో రహస్య అంటే ఇప్పుడు ఆత్మ దేహము కాదు కానీ ఆత్మ లేనిదే దేహం ఉండదు పూర్యుడు కర్త కాదు క్రియకి పూర్యుడు కర్త కాదు కానీ సూర్యుడు లేదే క్రియ ఉండదు ఇప్పుడు పుస్తకం చదువు నేను పుస్తకం చదవాలంటే ఈ చదవదం అనే క్రియకి కాదు క్రియ దీపము కర్త కాదు కానీ దీపం లేదే క్రియ చదవదం అనే క్రియ ఉంటాయి కాబట్టి ఆ దీపము యొక్క సన్నిధిలో క్రియలు సంపన్నం అవుతూ ఉంటాయి కానీ ఆ క్రియల యొక్క మాత్రం దీపం పూర్తి యొక్క సన్నిధిలో సతలు తెలుపుతూ ఊరితో ఉంటుంది కదుపుతూ ఉంటుంది చలన ఉంటుంది కానీ ఆ చలన కష్ట అదుపుతుంది కదా అదేవిధంగా కాయ కనపడింది అంటే కాయకర ఉంది అంటే నీడ ఉంది అంటే నీడ ఉండడానికి మూలమైనది దేహం దేహము ఉండడానికి మూలమైనది ఆత్మ ఆత్మ ఉన్న వీరితే దేహము ఉన్న వీడితే భోన్ నీడ ఉన్నది కాబట్టి ఆత్మ ఉమితియే మీకు నేర యొక్క ఉమితిగా దేహము యొక్క ఉన్నాయి ఇప్పుడు నెక్లెస్ ఉన్నది అంటారు నెక్లెస్ ఉన్నది అంటే దేవుడి యొక్క ఉమితి నెక్లెస్ ఉనితిగా మనకు అనుభవానికి యొక్క ఉమితియే నెక్లెస్ ఉత్తిగా అనుభవానికి వస్తే యొక్క ఉనికి నెక్లెస్ ఉనికిగా మనకు అనుభవానికి రావట్లేదు మీరు యొక్క ఉనికి నెక్లెస్ యొక్క ఉన్నట్టుగా మనకు అనుభవాలు వస్తాం ఎందుకంటే నెక్లెస్ ఈజ్ అని వీళ్ళు అన్నప్పుడు ఆ యూజ్నెస్ అది నెక్లెస్ కాదు ఎందుకంటే అది గోధుల యొక్క ఈజ్నెస్ ఆ గోధు యొక్క ఈజ్నెస్ నెక్లెస్ సంక్రమించినట్లుగా అనిపిస్తుంది కాబట్టి ఆత్మ యొక్క సత్తలే దేశ సత్తగా ఆ ఛాయా సత్తగా మనకు అనుభవానికి కాబట్టి యొక్క సంత అంటే ఈ నీస్ ఎక్కడ కనపడతాం అది ఆత్మయత్న సంతయ కనుక వీళ్ళు శిష్యులు గ్రహించినటువంటి ఛాయాత్మ ఏదైతే కదలో నేడయ్యే ఆత్మ నమ్ముతున్నారు ఆ ఛాయాలు ఛాయాత్మ కాదు ఆయన చెప్పింది ఛాయాత్మ కదా ఆయన పూర్ణ ఆత్మ చెప్పాడు పక్షి సహా కానీ వీళ్ళు ఛాయాత్మ ఆత్మగా గ్రహించారు కానీ ఒక రకంగా ఈ ఛాయాత్మక మూలలో కూడా ఆ పూర్ణ ఆత్మే కనుక సర్వాంతర ఏ సత్మ సర్వాంతర అని రోగా మూడవ కహోళ బ్రాహ్మణ్యంలో ఉండి సార్ తీసుకున్నాడు ఏదో పుస్తకాలు ఉన్నాయి కనుక ఏ సత ఆత్మ సర్వాంతర ఆత్మదేవి సగమ ఆత్మ యాజ్ఞవత్య అని కహోళు ప్రశ్నిస్తాడు హే యాజ్ఞవత్య ఈ ఆత్మ ఏది ఎందుకంటే సోమిడే తీరుసార్ ప్రతిబింబం ఉన్నది దేహం ఉన్నది ఇంద్రియాలు ఉన్నాయి ప్రాణశక్తి ఉన్నది మనస్సు సిద్ధము బుద్ధి అనంతముతీసార్ వీటన్నిటిలో ఆత్మ ఏది అని అడుగుతారు ప్రతమ ఆత్మ అంతే అప్పుడు అత్యవసరేమని చెప్తాడంటే ఏ ఆత్మ సర్వానంతరహ వీటన్నిటికి ఇంటెన్సిక్ రియాలిటీ ఏదైతే ఉందో అది ఆత్మ ఇన్నర్ రియాలిటీ హాల్వ్ చేస్తుంది ఇది ఆత్మ అని చెప్తారు ఇన్నట్ రియాలిటీ అంటే ఏంటి నెక్వెస్ యొక్క ఇంట్రెన్సిక్ రియాలిటీ ఏంటి ఆరకంగా దేహము ఉన్నది అన్నప్పుడు అది యూజ్ నేను ఉన్నది అన్నప్పుడు యూజ్ నేను కొద్ది రీజినెస్ లేకపోతే షైలింగ్ బీలింగ్ రెలిజెంట్ స్టైలింగ్ అంటే డీలింగ్ రెలిజెంట్ ఘటన ఉన్నది అంటే ఘటనను కే ప్రకాశంలో ప్రకాశిస్తుంది కాబట్టి ఉన్నదనో తెలిసింది కాబట్టి అది ఎందుకడి ఎదుకరి తవ్వటము ఇది ఉండటము ఈ రంగు కూడా అల్టిమేట్ గా ఆత్మవత సత్తిగా అన్నిటికీ కాబట్టి అన్నిటికీ మూలలో ప్రాంతరం నుండి ఇందులోకి క్రియాలిటీగా ఆత్మయే కలగదు డక్షత ఆత్మ సర్వాంతర అని ఎలా వస్తుందంటే మీరు ఘటాన్ని చూసినప్పుడు కేవలము నామరూపాలనే చూస్తున్నారు అనుకోండి మీరు చూస్తున్నది మీరు తెలుసుకుంటున్నది ఇచ్చా కానీ ఎట్ ది సేమ్ టైం ఆ నామరూపములతో బాధగా ఆ నామరూపములకు మూలముండే మట్టిని కూడా మీరు దర్శించారనుకోండి దెన్ ఇన్ ఫామ్ ఇన్ అండ్ ట్రూ దర్ రియాలిటీ బికాస్ ది రియాలిటీ నామరూపం ఇది ఇప్పుడు వృత్తికి కావాలంటే ఘటన నామరూపాలు సత్యమా సరించత్యం కావాలంటే ఏం చేయరు కైవాలా కైలాసాన్ని ఇంకోవాలా ఏం చేయరు ఏ చేయలేదు అక్కడే ఉంటుంది అక్కడే ఉంటుంది లేకపోతే పోయి ఈ ఘటాన్ని పగలగొట్టేసి పౌర చేసేసి మట్టి నీళ్లు పోసి ముద్ద పెద్ద మట్టిని తెలుసుకోవడానికి అలా అవసరమా అక్కడ లేదు ఇక నేర్చుకుంటుంది ఘత రూపంలో ఏదైతే కదో వీరితో ప్రదక్షణ సుఖానికి నామము వాగ్ రూపంగా మనస్సు నుంచి తెస్తుంది ఎప్పుడైతే మనస్సులో మనస్సు రూపము వాక్కు నామము అదే నామరూపాలు అయిపోయి మరి ఉన్నది ఇప్పుడు చూడండి మీరు ఘటనోనుగా ఘతమును మీరు అంట ఇది నేను ఎన్ని జరించడం ఏం చెప్తూ ఉంటా నా చేతత్వం ఎవరో ఘటమోను మీరు అన్నప్పుడు ఘట ఇద రెస్పాన్స్పాన్స్ ఉండదు మీరు ఒక మెంటల్ ప్రాసెస్ ఒక మెంటల్ ప్రాసెస్ అయ్యింది దానికి రెస్పాన్స్ గా మీరు ఘట ఈ ఘట అనేటువంటి శబ్దాన్ని ఉత్తీర్ణించడానికి మూలంలో ఉన్నటువంటి ఆ ప్రాసెస్ ఏమిటి అంటే ద మెంటల్ ఆఫ్ మైండ్ మైండ్ సమ్థింగ్ ఈ ఘటను రిఫ్లెక్ట్ చేసిన లైఫ్ కలిసి కట్టి రెటీరాని పోతుంది రెటిరాని కోమ్స్ అని ఉంటాయి ఎవరైనా సెల్స్ ఎలా ఉంటాయంటే రాజూరు రూపంగాను కో రూపంగాను సెల్స్ తింటారు ఆప్టికల్ సెల్స్ అప్పుడు ఈ లైట్ పడగానే అది రియాక్ట్ అవుతుంది ఇప్పుడు సిరుగు ఎలా చూస్తారు కెమెరా అదో ఎక్స్పోర్ట్ చేస్తారు అంటే దాన్ని సమర్ చేసుకుంటారు ఎలా అది సమర్థి లోపల తిరుగు ఎక్స్పోర్ట్ ఉంటుంది ముందు ఓటర్ ఎక్సెస్ ఉంటుంది అది ఇలా తీసుకుని ఇలా పెట్టిస్తారు అది ఇలా తీసినప్పుడు ఏమవుతుంది ఆ మీ శరీరాన్ని చెప్పే కాంతే మీరు రిక్వెస్ట్ చేసే కాంతి రోజు మీరు ఆ సిరికి అవుతుంది సిరి మీద ఏమవుతుంది సెల్ బ్రాహ్మణ సినిమా సినిమా ఆటకాలకు ఫిల్సింది డిజిటల్ కాదు డిజిటల్ కూడా సిల్ అమ్మాయి అప్పుడు ఆ సినిమా ఐదే ఆ సినిమా సినిమా ఉండే అది రిజాక్ట్ ఎందుకంటే సింగు లైఫ్ దాని ఎలక్ట్రానిక్ స్టేట్స్ అనుకుంటాం కాదు ఎక్కడ ఎక్కువ లైఫ్ పడిందో అక్కడ ఆ సింగు సింగ్ యొక్క రియాక్షన్ ఎక్కువ అవుతుంది ఎక్కడ తక్కువ లైట్ పడితే దాని రియాక్షన్ తక్కువ ఉంటుంది అది విధంగా బ్లాక్ అండ్ లైఫ్ వస్తే గడితే ఎక్కువ గుడ్ సిరి దీన్ని కడుగుతాడు కడితే మీకు సిట్ అవుతుంది సింగుల్ సింగ హ్యాపీ పెట్టినా రాష్ట్రం ఫోన్ సెసెక్ట్ అయిపోతుంది సెసెక్ట్ అయితే ఆప్టికల్ సెన్సేషన్ క్రియేట్ that optical is, uh, to the brain through optical brain flow is a the type of day, physical light. Light reflection is to <coughs> through దట్ ఆప్టికల్ సెన్సేషన్ బ్రెయిన్ లో మీకు రియాక్టన్ అయిపోతే అది కూడా ఫిజికల్ ఫిజికల్ ఫినాల్ వాటర్ ఆప్టికల్ సెన్సేషన్ అది physical. ఫిజికల్ ఆ తర్వాత బ్రెయిన్ లో న్యూరాన్స్ యొక్క మూవ్మెంట్ వస్తుంది అది కూడా ఫిజికల్ ఆల్ దీస్ physical processes, is when the మెంటల్ ఐడియా ఎమర్జెంట్ చేసెప్షన్ ఎమర్ చేస్తా అండ్ రెండు ఆ మెంటల్ రెస్పాన్స్ కాబట్టింగ్ ఆప్టికల్ సెన్సేషన్ కాబట్టి మీ కన్సెప్షన్ ఎక్కడ ఉంది మీరు కన్ఫ్యూజేషన్ ఘటన ఎక్కడ ఉందంటారు బ్రెయిన్ లో వనస్థులు ఉంటారు నేను పెన్సి చేసిన కర్సెప్షన్ ఎక్కడ విజయ్ ఇస్తాను విజయన్ ఉన్నది కాల్స్ బయటికి వాచ్ బయటి అవుతారు ఎంతవరకు క్లియర్ అయి కదా దానికి వాటింగ్ బి అవతారు వృత్తి కేవలం చెప్తాను విన్న గ్యాంపురి కాబట్టి ఘట రూపము ఘత నామము ఇదిగా ప్రాజెక్టు వస్తే మనస్ మనస్సు యొక్క ప్రాజెక్టు కప్పిస్తే ఇది యథాత్మ్యంగా ఇంద్రియంలో మనస్థితి లేదంటే నాలెడ్జ్ దాటింగ్ మైండ్ అనేది అది ఆ ఇంద్రియంలో మనస్థితి లేదు సాపేక్షం అనేది జ్ఞానం సాపేక్ష జ్ఞానం ఇండిపెండెంట్ నిరపేక్ష జ్ఞానం కాదు మరి నిరపేక్ష జ్ఞానం ఏమిటి మృతి పేర్ చేత మట్టి అసత్తాంత సో ఈ విధంగా కాబట్టి మీరు అది మట్టి అని తెచ్చుకోవటానికి దాన్ని పదలు కొట్టేసి పోవడం ఏది లేదు కదా ఘటనామరూములు సాేక్షము ఏర్పడము అంటారు ఏ పండి తీసుకొని జగత్తు అంటే ఏంటి జగత్తు జగత్తు అనేది ఇంద్రియములు మనస్సు సాపేక్షంగా అనుభవం తెస్తుందా కలిసి ఇంద్రియాలకి మనస్సుకి సంబంధం లేకుండా సాంపు బాధగా అనుభవం చూస్తుంది ఇంద్రియము మనస్సు యొక్క సాపేక్షంగానే అనుభవాన్నిస్తుంది కాబట్టి ఇంద్రియము మనస్సు కలిసి పనిచేసినప్పుడు మాట్ చేసినప్పుడు వాటి వల్ల ఐడియా జీవిత ఐడియాకి జగత్తుంది తమకు గెలుచిందే ఈ ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ అధివేషన్ అధివేషన్ అనే ప్రాసెస్ నుంచి తెలుసుకున్నటువంటి ప్రోడక్ట్ అంతేగానే గెలుస్తుంది చాలా ఇది నాకు మీరు ఇది సంథింగ్ కలిపి ఆ సంథింగ్ కలిపి నేను ఇది బ్రహ్మ అంటే అనివే సో తను ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈ ఘటన యొక్క ఛాయలు చూస్తున్నారు ఈ ఘటఛాయో ఈ ఘటఛాని చూస్తున్నావు కదా ఘట ఛాయ ఉన్నట్టు కనపడుతోంది కదా లేట ఛాయా అంటే కాదు బట్ ఇట్ కెన్ పాయింట్అవుట్ రియల్ సంతది పాట్ రియల్ నా బట్ ఇట్ కెన్ పాయింట్ అవుట్ రియల్ సంతది ఐ స్థాయి ఐ స్థాయి ఇండిపెండెంట్ అండ్ కన్సెప్షన్ రియాలిటీ పాయింట్ అవుట్ టు ది రియల్ మనం ఇది మనం ఆత్మ కాబట్టి మీరు యు హో ఇన్ అండ్ అండ్ యూహెట్రేట్ సూపర్ అలా పెనిట్రేట్ చేసి మీరు వినవారు మాత్రమే మీకు ఆ అంతరమైన ఆత్మతత్వం అనుభవాల్సి వస్తుంది కాబట్టి ఆ ఛాయాత్మ ఛాయాత్మ నేడ ఆత్మ కాదని మీరా హెడ్ ఆత్మ చూసుకోవాల్సింది అదేమిటంటే ఇట్ కెన్ గెట్ పాయింట్ అవుట్ ది ఆత్మ ఆ రియాలిటీ పాయింట్ అవుట్ ది సామర్థ్యం అనుకున్నారు కాబట్టి ఇదెంత మనస్సులో పెట్టుకునే వాడు దేహమే ఆత్మ చేసిన సరే కానీ ఓకే దేహం మీద ఆత్మ కాదు తర్వాత ఆలోచిపోతాడు ఇంకొక మళ్ళీ ఉన్నాడు వస్తాయి అయినా దేహమే ఆత్మస్తున్నావు కదా దేహాన్ని తీసి వాడు వాళ్ళు నేను దేహం ఆలోచించు అని చెప్తే మొదట దేహం నిద్రలో లేదుగా దేహం కానీ మొహాల పొద్దున్న దేహాన్ని లేచి లేదో ఏదో దేహాన్ని లేచి దేహానికి చైతన్యాన్ని ఇస్తుంది దేహానికి ప్రాణశిత్యం లేదో ఇచ్చింది ఆ దేహం తోట మంచి ఇట్లా ఏదో చేస్తుంది ఆ ఏదో ఎప్పుడైతుంది అదిగా అదే ఆత్మ అని మొహాలు చెప్పాననుకోండి అదే క్షణం కాబట్టి దేహమే ఆత్మ దేహము ఆత్మ కాదు అని ఆ దేహమునకు తిట్టుముట్టు ఎక్కడా ఆత్మ లేదు లేదు దేహాన్ని అవరైందని కాబట్టి నా రూపంలో ఆత్మ కాదు అన్ని నామరూపంలో మూలలో ఆత్మగలదు కాబట్టి వాళ్ళు చెప్పిన ఖాయాత్మను సున్నితంగా నిరాకరిస్తే సరసన కానీ అంత కఠినంగా నిరాకరించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అల్సినట్టుగా ఆ ఛాయాస్మతి దేహాస్మతి ఇంద్రియాస్మతి బుద్ధి అనే ఆత్మతి అహమ్మనే ఆత్మతి ఇవన్నీ ఆత్మలకి లోమంలో ఇది ఏమీ కానీ ఒక యథార్థమైన ఆత్మ కలప దానికి ఇవన్నీ కూడా సోపానాలు కింద కొనుకొస్తాయి కానీ వీళ్ళు అని ఆయన తన మనస్సులో ఉన్నటువంటి పూర్ణ ఆత్మను యశ అని ఉద్దేశించేస్తే వీటి చెప్పిన త్యాగ్వాల్సిన వాళ్ళు మాత్రం ఆయన అనుభవలేదు యాత్మ ద్వారా కూడా ఆ పూర్ణాత్మను చెప్పుకుంటా ఆయన ఏసపు అంటే ఏసేవా ఇదే ఈ ఛాయాత్మే ఆత్మ ఆయన అభిప్రాయం అభిప్రాయం అసలు కానీ ఛయాత్మ దగ్గర ఆ అని ఆయన అనుకుంటారు విద్యా దృష్టిలో ఉన్నారు కదా సపోజ్ నువ్వు ఎలా ఒక నా ఆత్మిక దృష్టిలో నేను గణమికు ఏకేస్తాను మీకు వాడే వచ్చిందిస్తే వస్తా గర్పిస్తా అని ఆయన అనుకుని కూర్చున్నారు అత నా ప్రజాపతి నాతో ప్రజాపతి గారు అనడంలో ఆయన అసత్యం బలిచేరనేది కాదు అసత్యాన్ని ఎందుకు పొందుతారు ప్రేమతో దాని సర్లేండి సర్లేండి సర్లేండి అంటే ఉంటే కఠినంగా తిరస్కరిస్తే మనస్సు కష్టపతించే ప్రశ్న తర్వాత చెప్తా లేని సర్లేండి ఈ పుస్తకాలు ఎలా అనే పుస్తకాలు ఎలా ఉంది గౌరవం ఇచ్చారు అత్త మీద టైపుల్ తప్పు టైపుల్ ఆధర్ పేరు తప్పు నేను అన్నాను ఈ ఆధర్ పేరు తప్పుగా పడింది ఆయన ముందే ఇస్తే బాగుండాలని అప్పుడు చూసి ఇంకా లోపల జీవించిగా ఉంది పర్వాలేదు అంత బాగుంది చాలా సంతోషంగా ఉపయోగపడుతుంది ఆధ్యాత్మికమైన శ్రద్ధగా స్థాపించేసి ఉపయోగపడుతుంది అర్థమైన ప్రయత్నం ఈ మాట అయిన అవును ఆధర్ పండితులైన ఆయన చూపించారా మీరు పుస్తకం అర్థం ఇంటికి తెచ్చింది ఆయన చూపించారా అంటే ఆ అర్థం గురించి లేదండి ఆయన ఈసారి ప్రకటిలో చేసినప్పుడు తప్పకుండా చూపించండి లేదా వాళ్ళు చెప్పాలి కాదు ఏం చెప్తున్నాం అదే నా పుస్తకం అనుకోండి తప్ప కూడా ఏం అనుకోవాలి అదే అండి నాకు క్షమించండి తప్ప అని తీసుకో పదే ప్రార్థం బాగులేదు ఆ తప్పంలో వస్తుంది నేను మళ్ళీ మళ్ళీ ఇంతమంది కోరుతున్నాను అని ప్రార్థించి నా చేతి ద్వారా వెళ్ళే పుస్తకం ప్రతి దాంట్లోనూ వీళ్ళు దిగి మరి ఏం చేస్తారు కాబట్టి సో ఈ గో రాదు మరి ఎవరు కూడా సిన్సియర్ అయితే కానీ ఒకప్పుడు వాళ్ళ సిన్సియరిటీ కూడా ఉండదు పైగా అంత తెలుసునే అహంకారంలో కూడా ఉంటాం ఇటువంటి కూడా అతను ఎందుకు అవాలే పక్కకోవాలి నేను ఎందుకంటే వరుసంగా ఖండించడం అని ఉత్తరం ఉన్నా చెప్తున్నాను కానీ ఒకప్పుడు సందర్భానుసారంగా సందర్భానుక ఉత్తరం అయితే ఇది సరికాదు అని చెప్పాల్సింది అంతేకానే దీనికి ఒకటి తీసుకుంది అదేంటంటే పాఠము విచ్చేస్తుంది ఎందుకు చెప్పడం దీని కూడా ప్రాథమిక పాఠంగా కాబట్టి ఉద్దేశించాలి అవ్వలేదు అనంతాన్ని అనంత ఆకాశాలు విద్యార్థి చేస్తాం పాఠం ఆకాశంలో పోతుంది తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటాం నేను వాళ్ళు అది ఇంకా వాళ్ళు తెచ్చుకుంటారు అంతేత పాఠంలో ఎలా అయితే పొలిటికల్ మన్మోహన్ సింగ్ ఒక పంపింగ్ స్టేట్మెంట్ ఏదో వస్తున్నారు అనుకోండి ఆయన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ చూస్తే అక్కడికి వెళ్ళి పబ్లిక్ ప్రజెక్ట్ మీద రాజకీయం చేయడం అవసరం చెప్పొస్తారు ఆ విద్యార్థులు ఈ మాట ఎందుకంటే ఆయన విద్యార్థులు చెప్పలేదు అది ఎక్కడ తగలారో తగులుతుందో ఆయన అభిప్రాయం అలాగే పొలిటికల్ స్టేట్మెంట్స్ ని డిఫరెంట్ నా ఎలిటికల్ ప్లాట్ఫామ్ తెచ్చేస్తారు అదొక చూస్తారు అలాంటి చూస్తారో వాడుకుంటూ ఉన్నారు విపరీత గ్రహణం అందుచేతనే వాళ్ళు తప్పుగా తెలుసుకున్నారనే విషయం ఆయన అర్థం ఆ వీళ్ళ తప్ప ముందు తప్పనండ చెప్పండి ఏదో తెలుసుకుందాం తెలుసుకున్నాను కానివ్వండి అని అని అక్కడతో ఆపటానికి బిడ్జి తెలియాలి అయ్యా నేను ఇంకా చెబుతూ ఆహా ఈ జబ్బో ఇస్తే సంస్థింగ్ తర్వాత ఏమన్నా సరిపోతుంది ఇదంతే అని చెప్పాడు ఆయన ఏమన్నా అంటే రే మీరు ఒక అంతేంటి ఒక మూకుడు తీసుకుళ్ళు ఉంటాడు వైదికుల కొంపలో మూకుళ్ళతో ఉంటుంది కొండా మూకుడు ఒక మూకుడు తీసుకుంటారు మూకుడు తీసుకోండి దాంట్లో నిండిపోయాడు ఉదా ఉదరావ శరావ అంటే ఉదా ఉదకం పోయింది దాంట్లో మీ ముఖం నువ్వు చూసుకోండి మిమ్మల్ని మీరు చూసుకోయాత్మకం వస్తున్నాయి ఆ ఛాయాత్మని పోనాయి పరిస్థితి నేను చెప్పిన ఆత్మ లక్షణాలు ఏవైతే ఉన్నాయో లేదా ఆత్మన ఏమని చెప్పాడని ఆత్మృంది ఆత్మ అపహత పాత్మ నిజరో శోక విజక్స అతిశ్వాస సత్య సంకల్ప అని నేను చెప్పిన ఆత్మ లక్షణం వీళ్ళే చెప్పారు మీరు ఇలా చెప్పారని నేను విన్నాను పైగా అంతా చెప్పింది మీకు వినోజ్ కదా మంచిది నేను చెప్పిన లక్షణాలు ఒక్కొక్కటే దానికి పట్టించండి ఆ ఛాయాత్మ లక్షణాలు అన్వయించాలి కదా ఒక్కొక్కటే లేదు జప ఇది ఆత్మా ఓకే అపహత పాప ఏ పుణ్యపాపాలు ఏమి ఉండవు పుణ్య పాపాలు అంతా ఉన్నావు ఉండవు సరిపడుతుంది అపహ పాపం సరే బాగుంది కాగి ముతనం ఉండదు అదో ఇది కుదర్చలేదు కాగితీ ముసల్తానం ఉండడం కూడా అధోస్తూ ముసల్ కాబట్టి కాయలు ఉందా కాబట్టి కుదరచలేదు ఈ సో కహ కాగి శోపన ఉండదు ఆయన ఇది కుదిరింది ఇది కుదిరింది ఆయన కరెక్టే ఈ మృత్యుహు అదో ఇది కుదరలేదు విద్య ఆకలి ఉండదు దానికి కొన్ని కుదురుతున్నాయి కొన్ని కుదరలే కాబట్టి ఏది చేతికి కుదరవు అది మీరు తెలుసుకుని అది నాకు చెప్పండి నేను చెప్తున్నా ఏదో ఆత్మనహా నీజాను యుద్ధ ఆత్మ యొక్క ఏ లక్షణాలు అయితే దాని ఎందుకు ప్రశ్నించటం దాని ఎందు అన్వయించటం గ్రహించటం కుదరదో తన్నే ప్రభుత్వం తను మీరిద్దరూ కలిసి వీరిద్దరూ చిన్ని ముని అని అంటారు అంటే వీరిద్దరు అన్నమాట ఇద్దరూ కలుసి ఒక టెస్ట్ చేస్తే నాకు వచ్చి రిపోర్ట్ చేయండి అని చెప్పారు అంటే ఆయన ఇవ్వలేదు కదా వీళ్ళనే విమర్శ చేయను అసలు అలా చేయను కదా ఇప్పుడు కూడా గురువుకి తీర్చిని అసలు చేసి మనం కలిసేసి తీసుకోవటం అనేది చాలా అలా చేసుకోవాలి నేనే ఉంటానం గురువులు కూడా ఎక్కడే చేయకూడదు చేయాలి అలా పరాధీనతను ఎంకరేజ్ చేయాలి మీరు ఇండిపెండెంట్ గా డెవలప్ అవ్వాలని చెప్తున్నా ప్రోత్సాహం చేయాలి కానీ నేను మీ పనులన్నీ నేను తీసుకొస్తాను మీ బిజినెస్ బాగా జరిగిస్తా కూడా నేనేపిస్తాను మీ ఇంట్లో ఏ కష్టాలు రాకుండా నేనేపిస్తాం అది ఎంత కూడా తప్ప అలాగే పరాధీనతను డెవలప్ చేద్దాం అలా తప్ప సరే టౌ అందే వేలందరూ వెళ్ళారు చెరువు ముందుకు తీసుకుని నీళ్లు కోసి ఆ ఛాయను అలా చూసి ఆయన చెప్పిన ఆత్మరక్షణాలను దానికర్ణం నుంచి ప్రయత్నం చేసి ప్రయత్ని చేసి చేశారు మొత్తానికి ఆ ఎక్స్పెరిమెంట్ చేశారు ఉదశాల దృష్టాంతమంటారు నన్ను మంత్రం చెప్పేస్తున్నా తర్వాత సెంటర్ లో ఇస్తారు కదా అని వ్యాఖ్యలు ఎక్స్పర్మెంట్ అయితే లేదు వాళ్ళు బూర్ చేశారు వాళ్ళిద్దరిని ఉద్దేశించి ప్రజాపతి గారు అడుగుతున్నారు కింది పశ్చిమ మీకు ఏం తెలిసిందిరా ఇలా మీరేం చూశారు చదవాలంలో చూశారు కదా ఏం అప్పుడు వాళ్ళిద్దరూ ఇలా సమాధానం చెప్తున్నారు సర్వమేవ ఇదమాం భగవ ఆత్మానంద్యావ ఆలో ప్రతిరూపమి హే భగవ ఓ పూజనీయ ఓ మహాత్మా మీరేం చూశారు దాని ఏం చేరు ఈ మొత్తం ఆత్మను తీసుకొస్తున్నాము అని చెప్తున్నాం అది కాదు మొత్తం కర్మ మీద ఇదం ఆత్మానం పెట్టే మేము ఇదం ఆత్మానం ఇదం మనము లేదా ఆత్మ ఎలా అవుతుంది ఎవరు లేదు వాడు అలా అంటున్నాడు అవన్నీ కలవతుందమ్మా ఈ మొత్తం ఆత్మ ఈ ఇంకే కూడా కాదు ఏది నుంచి పెట్టకుండా ఈ మొత్తం ఎందుకంటే అర్థమైతే ముఖంకొంది ఉదయ కరాలు కొంచెం పెద్ద మూకుల్లో బాణలో నీటి పట్టేసి అక్కడికి వెళ్ళి నిలబడి చూస్తే ఈ మొత్తం ఆత్మంతా మాకు కనబడుతుంది ఎంత స్పష్టంగా కనపడుతోందంటే ఆ లోమ్యహ ఈ దేహం మీద ఎదురు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి లోమ అంటే ఆ నచ్చేభ్యహ తాలు గోళ్లు కూడా కొంచెం నిలబడి పేరు చూసినట్లయితే తాడు గోళ్ల కూడా మాకు కనబడుతోంది ప్రతి రూపం కనబడుతోంది ప్రతి దింపం కనబడతాం రూపము ప్రతి రూపము ఇనేది కనపడుతుంది ఎనిమిది మొత్తం ఆత్మ వస్తే ఇనేది కనపడుతుంది అని చెప్పారు అంటే మొత్తానికి మళ్ళీ దేహమే ఆత్మ స్థితికి వచ్చాను ఛాయాత్మ నుండి దేహాత్మకి వచ్చారా అన్నట్టు అనిపిస్తుందా ఎని కూడా వచ్చే అని స్థితిలో అనుకుంటాం మర్చితం ఉదశరా ఉదశపూర్ణే శర ఆనమేక్ష్యనంతరం ఎత్త ఆత్మానం పశ్యంతౌత్ర బ్రూతం ఆచక్షిథా విధాన నిరే వేతనం కాదు పెద్ద పరీక్షలు అన్ని ధాతువులు అన్ని దిజి దిజిగ్గ ధాతువులు శంకరులు ధాతువులను తర్చట్టుగా ప్రయోగిస్తారు ఆ శక్తి ఆ షాం అంటే మధ్యము పురుష విరోజన అది ఎక్కడి నుంచి పడుతుందో లేకపోతే పరిశీలిస్తాం ఓకే ఉద శరాబే అంటే శరావం అంటే మూకుడు మూకుడే కనక్షం లేదండి ఆది శట్లో బాణం ఏదో లేట్ ఏదో నీళ్ళు జలాధ్యమైనా పర్వాలండి ఉగతపూర్ణమైన శరాల మొదలైన దాని నుండి ఆత్మానం నిర్మలు చేసి తెలుసుకుని అనంతరం తరువాత తిబింబము ఎందుకు దేనిమైతే ఆత్మానం పక్షింతో నా విజామేష ఆత్మను అంటే ఆత్మను దర్శించడం అంటే ఆత్మను తెలుసు ఆత్మను అనుభవాన్ని పెంచటంతో నేను మీకు అన్వయించటం లేదు ఏది మీతో అర్థం కావటం లేదు సత్తు లేకపోతే అది తీసుకొచ్చి నాకు తప్పం లేని చెప్తారు వీళ్ళకి అనేది అన్ని అర్థం చేయలేదు అర్థం తెలుసుకోని అనుకున్న వారికి కర్మయోగం తెలుసుకోలేదనుకున్న వారికి ఆయన కర్మగారు అనుకుంటే నాకు ఎందుకు కూడా తెలిసిన మనకి డిజైర్లో ఉండడం వల్ల తత్వం లేదండి నేను కామని తెలుసుకోవచ్చు కానీ అది తత్వంలో మొక్కవాలను కూడా అది కర్మయోగండి అది కర్మదే ఎక్కడ ఇంకో కామన్ డిజైర్ పేరు ఉంటుంది డిజైర్ పేరు ఉంటుందండి ఏదో ఉంటుంది డిజైర్ ఫలం లేదు కామన్ అయితే ఏం మీద ఉంటుందండి చాలా కామన్ అయి కామన్ అంటే ఫల కామన్ అయ్యే ఇప్పుడు సిక్స్ రామని చెప్పాడు చాలా కామలు పెట్టుకోమంది ఇక్కడ చాలా కామలు విడిచిపెట్టమని మేనేజ్ చేయాలన్నా మేనేజ్మెంట్ అంటే నేనున్నాను బిజినెస్ మేనేజ్ చేయడం అంటే కదా మేనేజ్ చేయడం అంటే ఏదైనా ఒక ఎక్స్పీరియన్షన్ ఉండాలి కదా మేనేజ్ చేయడం అంటే వాటిని మే అది ఫీజిబుల్ అయితే ఆ చూపించుకుని ఫీజుబుల్ దాన్ని వాటిని అవుతుంది మన అసలు లేదు బదు మ్యానేజ్ నేను ఎలా కృతీయలో విదేషన్ మేనేజ్ చేయడం అనేది విదేక్షన్ విద్య చేయాలి మేనేజ్ చేయడం కాదు విదేశం ఏం చేయమన్నాడు శ్రీకృష్ణ మేనేజ్ చేయాలి నిర్వహించమన్నాడా లేకపోతే క్షీణించమన్నాడా క్షీణించడం జరుగుతుంది మరే నిర్వహించడం చెప్పాడా ప్రజాసి ప్రజా కామాన్ సర్వాన్ పార్థం అన్నమాట నాకోలేదు అవునంటే ఈయన పాఠం చెప్పాడంటే కామ వల్లనే పరిష్కారం ఎవరిని ఇస్తాడు ఈయన అని చెప్పి నేను ఏం చెప్పడం ఏంటంటే నాకు ఏం పొన తెలిసి మీరు ఎందుకు ఇస్తారు నాకు ఆ ప్రయత్నం మీరు ఇవ్వచ్చు ఎందుకంటే ఆ ప్రజలు నాకు నేను ఇస్తాడు నేను చెప్పాడు ఏం చెప్పాడు పాత్ర మరి అలా అయితే సంతోషాత్మకొస్తుందనే కామమాలన్నింటినీ ఆపల పాడొస్తాయి ఆత్మని ఏవాత్మ నా పుస్తప్రదేశ్రజ్ఞండి జ్ఞానం ఏమో కాబట్టి మీరు ఏం తెలుసుకున్నాడు ఆత్మ గురించి అది నాకు చెప్పండి తన్నే మనోప్రద్రూపం అంటే ఆశక్తి వ్యాఖ్య అది ఏద ప్రయోగం బ్రూహి బ్రూకాత్ ద్రూతం ద్రూకా లోకమధ ఇప్పుడు బ్రువతు బ్రూహి ద్రూకాత్ ద్రూతం రావు సార్ అలాగా ఆసక్తియా అలాగా తక్కువ ఎతేతం ఎధంతా ఎవ ఎం అలాచకలతో అది విభిల్ మధ్యమరుష విన గోేర తర్వాత మధ్యమరుష ఎ తరా అవేక్ష అవేక్షణం చక్రు వైదికర్మపురవం దీంతో ఆజ్యావేక్షణం అని వినారా అవేక్షణ ఉదజరాలు అవేక్షణ అవేక్షణ అవేక్షణ ఉంటే తలలో నుంచి తన ముఖాన్ని తాను చూసుకో ఆజ్యంలో చూసుకుంటాను నేలలో కూడా చూడొచ్చు కానీ ఆజ్యంలో చూసినట్లయితే అది అది ఒక ఆ నీళ్ళు ఏం చేస్తారు ఆజ్యం అయితే అది వైదిక కర్మ చేసిన సంస్కృతం అయింది పవిత్రమైంది కనుక దాన్ని వాడుతుంది ఏదో నూనె రోజు అది వైదిక కర్మ ఇక్కడ ఉపయోగించి వీళ్ళు ఆయన చెప్పినట్టు చేశారు సౌ విధంగా చెప్పబడిన వారై సౌభావాలు ఇద్దరు తధైవ ఉదేశరాలే లేక రాకే సంస్కృతం మీరు ఏమన్నా ఫాలో అవుతున్నారు లేకపోతే వచ్చే నాకు నేను ఫాలో అవునా కూడా ఫాలో అవుతూ ఉన్నారు శాస్త్రీత పురాణ సేవణం కింద కనవర్స్ చేసే శాస్త్రి ఫాలో అవుతూ ఉంటే మీరు మీరందరూ సంస్కృతి విధానం వెళ్తా మరి పురాణ స్రేవణం చేసిన సార్ అన్ని పదాలు వాచాలా ఈ లోకెస్ ఇంకా అదంతా అనవసరం అవసరం పర్వాలేదు కానివ్వండి దేవరి కనీసం సో అవేక్షణని చెప్తారు కొ సో ఇక్కడే దగ్గర దగ్గరే అవేక్షణం చేశారు వెళ్ళి ఒకసారి తీసుకొచ్చారు ఓకే తథా సోప ప్రజాపతి వివాచి ద్వితీయ దివ్యం ఆ విధంగా చేసి వచ్చారు వాళ్ళు వాళ్ళిద్దరినీ ఉద్దేశించి ప్రజాపతి గారు అవుతున్నారు అవి నీ పశ్చాం పశ్చతి పశ్చా పశ్చాత్తా మీరు ఏం చూశారు రాస్తున్నారు అని అడిగాను వాళ్ళు ఎవరు చూస్తున్నారు ఏం చూస్తున్నారు మీరు అని ఓకే దీని మీద ఉపమోషం తన్ేతృగ్రూపృతాభ్యాగే అలేక్షణం కృపతలే అనేదితం ఇదమావాభ్యాం అనవితమితి అనివేవితేచానహేత ప్రజాపతివాచ ఇప్పుడు ఆయన ఏమన్నారు చూడండి ఎక ఆత్మలో నా విజాన విధాహ తన్నే ప్రభుత్వం విజాన విధాహ తన్నే ప్రభుత్వ మీరు ఉపచరాలలో చూడండి చూసుకునే ఆత్మకు సంబంధించి నేను ఇటువంటిలో ముందు చెప్పిన లక్షణాలు ఐదుగురు ఉన్నాయి దాంతో ఏది అక్కడ మీకు అనుకూలంగా గ్రహించి కావటం లేదు అది నాకు చెప్పండి అని చెప్పాడు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉండాలి న్యాయంగా అయితే అని చెప్పారు అది సెఫినేట్ గా ఉండాలి ఆధ్యాత్మికత నేను జాలిబాటంగా ఉండకూడదు కదా కాబట్టి వీళ్ళు వెళ్ళాలి వెళ్ళి ఉదయంసేరాల దగ్గర కొంచెంసేపు మళ్ళీ వాళ్ళకి వాళ్ళిద్దరు వెనక్కి వచ్చి అయ్యా నేను చూసుకున్నాను మాకు ఇ అంశాలు ఆత్మకి అన్వయించట్లేదు అది గ్రహించలేదు అని చెప్పాలి ఆటమాలు ఎక్కువ అది ఏమిటి వాళ్ళు చూసుకోండి వెళ్ళిపోయి ఎందుకు తెలుసుకున్నారు రాని అడి నువ్వు అది అలా చెప్పిన దానికి నువ్వు చేసిన దానికి తడేలా ఉంది కదా అని కోరారు ఇప్పుడు చూడండి తల్లే ప్రభుత్వం ఆత్మ మీరు వెళ్ళి చూసుకుని ఏది మీకు తెలియలేదో అది నాకు చెప్పండి అని ఆయన వెళ్ళి చెప్పారు ఉదక్షరాజయ రేక్షణ అప్పుడు వీళ్ళు ఉదయరాధల్లో అంటే నేను మూకుల్లో నేర్లలో చూసుకున్నా తీసుకొని వచ్చి చెప్పాను కానీ వీళ్ళు ఏం చేశారు ప్రజాపతియే నా వివేదిద్దాం వీళ్ళు ప్రజాస్తిగారి దగ్గర కొద్ది అసలు విన్నవించుకుంటే ఆమెను విన్నవించుకోవాలి ఇదే మా వార్ గమ్గా ఈ పాయింట్ మా దగ్గరికి ఆత్మ ఇలాగంటది ఇలాగంట అన్నారు మేము ఉదయం కదా కూడా చూసాము మాతో అనువైన కారణం లేదు అని వాళ్ళు చెప్పారు కానీ వాళ్ళు ఎలా చెప్పినట్టు దాఖలా ఏం లేదు కొన్ని నన్ను నివేదించాం ఇది అన్ని లేదు చేస్తే అజ్ఞాతహేతం జ్ఞానహేతం ఏమిటి చేన్ని పాయింట్లు తెలియలేదు ఆ తెలియకపోవడానికి కారణం ఏంటి ఇదంతా వాళ్ళు చెప్పాలి వాళ్ళు ఏమి నివేదించకుండా గానీ ప్రజాపతిని వాటిని పిలిపొచ్చినట్టు ఏంటి ప్రజాపతి గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కేంద్రాల మన అడిగితే తొత్తతో అభిప్రాయ ఈ డెకవర్ లేకపోతే ఒక ప్రోటోకోల్ ఫాలో కాకుండా ఉండటంలో అభిప్రాయం ఏమి దాన్ని వివరిస్తున్నారు బాధ్యత నైవత యోగ నిజమావయో అభివృద్ధి ఆశంకాభూతి వాళ్ళకి ఏమీ ఇక్కడైనా మీకు ఏది అర్థం కాలేదో ఏది గ్రహించవటం లేదో అది నా దృష్టి చెప్పండి అన్నమాట వాళ్ళు ఏది చెప్పడం అంటే వాళ్ళ అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఏది అసలు వాళ్ళకి పోసలేదు అన్నమాట అంతా బాగానే ఉంది వాళ్ళ దృష్టిలో తెలియని అంశం ఏమి బయటపడలేదు వాళ్ళ సర్ఫెక్ట్ వెరీ సో తయోహం ఇదం అవయోహ అభిజిద్ద నైవ అర్థు మాకు ఈ పాయింట్ లో నువ్వు చెప్పిన ఆత్మరక్షణం ఇక్కడ నాకు కనబడుతున్న ఎక్స్పీరియన్స్ కి అన్వయించడం లేదు నాకు ఇది అని వాళ్ళు వచ్చి చెప్పాలంటారే అసలు వాడికి నాకు ఇది తెలియలేదు అని తెలియాలి కదా కలగాలి డౌట్ రావాలి వాడికి ఎక్కువ డౌట్ రాలేదు వాడికి వాటం చేస్తాను వాటిని డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే ఏ డౌట్ లేదన్నా అనేది వాళ్ళకి అర్థం ఏమైనా ఉండాలి పూర్తిగా దాని గురించి ఏమీ తెలియలేదు అయినా అనుకోవాలి నేను సత్సంగా చెప్తామని అంటాను సత్సంగా అని అంటాను నాలుగు రోజు సేవలు ఇస్తాను సత్సంగా ఉంటాను ఎందుకంటే సరే దక్షిణకి వెళతాము ఎందుకు ఇంకేళి గోటా రాలని కలిపి సేవలు ఒక అభిప్రాయం అక్కడ క్లాస్ రూమ్ వాతావరణం ఉండదు గాలి బాలిగా ఉంటుంది సార్ అక్కడ ఒక పద్ధతిగా ఉండదు క్లాస్రూమ్ వాతావరణం ఉంటే పాఠం చెప్తాను ఏదో శ్వాస వాతావరణం ఉండదు వెళ్ళి వాడు వెళ్తూ ఉంటారు వచ్చి వాడు వస్తూ ఉంటారు లోపల పోతూ ఉంటారు ఇలా వెళ్తూ ఉంటుంది ఇప్పుడు స్వప్తంగా అయితే అంటే ఏదైనా అడగండి మీరు మీరు అడుగుతుంది మీరు ఏ టంది అని మీరు అడగండి అసలు అది చూడండి మీరు వాళ్ళ ప్రస్తుతం ఇస్తాను అంటే వాళ్ళు అంటారో తెలిసినా జ్ఞానం ఆచడం మీరే చెప్తాం అంటే నేను నా గుణా మీరు నేను వ్యర్థం చదువుతున్నాను మీ వాళ్ళు సేమ్ చేసి ఎవరికి తృప్తి ఏంటి అనగాలంటే ఆలోచించాను ఆ ఆలోచించటానికి నిర్భినం అక్కడ గోరుగలను తయారవడానికి ఒక గర్థం ఉంది ఎదుర్కొన్నగా స్వామి చూస్తున్నాం ఈ పరిస్థితిలో మనం నిర్గ్యాలనే కానీ ఆ ఫ్లో మనం కొట్టుకుపోతాం ముందుకు వెళ్ళిపోదామనే కానీ దానికి ఒక డైరెక్షన్ మొత్తం తిద్దాము ఈ డౌట్ నాకు ఉంది ఈ ఆపర్చునిటీ ఎందుకు ఈ డౌట్ నేను క్లియర్ చేసుకుంటాను అనేది ఏం చేయదు అంతా అలాగ గతా మాకు అడిగేంత ఏమి జ్ఞానం ఉందని మాకు ఏమి తెలియదుగా మీరే పెట్టండి అని అంటాను నేను అంటాను చూడండి మీకు ఏమి ఇంకా నేను చెప్పింది కూడా ఏం లేదు వస్తాను తిరిగి అడు చేయండి బోధనం చేసి నా నేను పోతాను నేను అంటే So, the point is comparable public concern and kindly承担 your responsibility to decrease it agar ye bandh dikhaate hain ante alaga anka ne crystal process hai to crystal aando ka matlab hai unare bhi uski me samasya manna agar kisi samay madad lete hain apko samjhni hai ye kaise hum ko collaboration karte hain ఈ సమస్యను మీడియా పరిష్కరించిన వాళ్ళు ఇంతవరకు హెల్ప్ చేస్తారు నాకు మోకాలు చెప్తుంది అనుకో మీడియా పరిష్కరిస్తాను మందు ఇస్తాను మందు ఆగిందంటే అది నేను ఆసుకుని మర్దనాలు చేసుకుని ఆ నొప్పి మరింత చెడిపోయిన విధంగా మరింత దగ్గర కాని విధంగా నడకాది తీసుకుంటాం ఆ మందు సక్రమంగా వేసుకుంటా ఆ శుద్ధి అంతా నాకుందా లేకపోతే వేడి తె నువ్వు చూపెట్టు నా మానసిక సమస్యలు కూడా లేదు ఇక ఏదైనా మానసికమైనటువంటి దుఃఖం ఉన్నట్లయితే ఇంకొకటి లభకొడతారు అంటే ఇది జనాలకు ఏం కావాలి ఏదో మాయ హూసి కాటి మాయా మంత్రం చేసేందుకు అవసరం లేదు ది వాంట్ దృష్టి తెలుసు ఆ అలాంటి దృష్టికి ఈరోజు నా దగ్గర ఉన్నాయని కొంతమంది చెప్తారు అడ్ బ్లసింగ్ అర్థం బ్లసింగ్ అంత ద్లస్ అంటే అది చాలా సంతోషకరమైన వాతావరణం ఈ వాతావరణంలో ఏదైనా కొంత మంచి విషయాలను ఎదురుగా బోధిద్దామంటే నాకు మానే వీళ్ళు అలాంటి బుద్ధి వస్తున్నారు ఈ ముందు విద్య ఉన్నారే వీటిని ఉదయరామంలో చూసి మనకి ఆత్మ ఏ రక్షణాలు సరిగ్గా కుదిరింది తోటది లేదనే ఆలోచన కూడా ఆత్మ ఉదయరావరంగా వాడు చూడదన్నాడు కదా గాలి తిండేవంటే అంటారా ఒక తప్పం లేని అది మీకు తెలియదా కట్ట గాలి పిల్లవాళ్ళతోనే ఒక అర్థం లేదు అది పెద్దానికి బాగుండలేదు అని కొంచెం డెవలప్ అంటే ఒక అమ్మాయికి ఒకటే వివాహం చేసుకుని అత్తవారి నుంచి కాపడం వస్తుంది భక్తము ఉద్యోగాలు జరుగుతుంది సాయంత్రం వస్తుంది పక్కన ఒక ఒక పెద్దగా ఒక పెద్ద ఉందా భర్త లేకపోతే ఆ పెద్దాన్ని పచ్చ విధిన సో ఆమె పెద్ద కొంచెం ఆలనా పాలన చేస్తారు కదండి నేను కొత్తగా వచ్చిన యంగ్ లేడీ కొత్త కోడలు ఇంకా ఎవరు లేదు ఆ పక్క ఇంటి పెద్ద కోవటం పక్కగానే అమ్మ అత్తర లేకపోతే ఆ మామగారో లేదో తొమ్మిది మా అమ్మగారు విన్నారు మామేనంటారు సార్ మా అమ్మగారు అన్నారు ఈ యంగ్ లేడీకి మధ్య ఈ పొద్దులో ఆ పభుత్వ ఏమో ఫ్రెండ్స్కి చేస్తాడండి కాబట్టి మా అమ్మగారు ఇవాళ మా ఆయన ఇంటికి వచ్చేవాడు రోజు ఉపమాన చేస్తున్నావు వర్తమానం ఉపమాన బిజినా ఆయన ఏమైతే కాబట్టి చెప్తున్నారు ఈరోజు కానీ దానికి తప్పక అది ఎప్పుడు రావాలి ఎంతో అడుగుతుంది ఎంతో తప్పకుండా తెచ్చి ఇది కాదు కావాలి రావడం సో సరే సరే నేర్పుతాను మీరు భోజనం అయ్యేసి చూసుకుంటారు దాన్ని ఎలా తినాలో అయి నేర్చుకున్న మాట ఆ మామగారు నేర్చుకు ఎంగారు అది చూడ మాండు మినపప్పు తీసుకుని ఒక కోడ కవి మినపప్పు అదిలో వచ్చి ఆ తర్వాత అది దిక్కు లేదు అక్కడ ఈ ఆ తర్వాతనే పాటు నూట లేదక్కడ ఎందుకంటే వెళ్ళిపోయి అలాగే ఎందుకంటే ఎంగులు రెడ్డి కదా అవి తెలిసిపోయి ఎందుకే అర్థమైపోయింది కదా లాగా లేచి వెళ్ళిపోయి ఒక పది నినపప్పు తీసుకుని నేరంలో పోసేసి అదంతా ముంగిట్లా చేసేసి అక్కడేసి మొదటేసి మళ్ళీ ఐదు నిమిషాం అది ఇవన్నీ ఈ మామగారు టోకన్ వెళ్తే తొమ్మిది వందలు వీడు తొమ్మిది వందలు దాటి తీసుకుంటుంటే మళ్ళీ వచ్చి ఆ మామగారు నినపప్పు నాన్న పోసేసాను ఇప్పుడు ఇంకా అయితే మా అమ్మగారి దగ్గర చూడు లేదు మొత్తం దాని గురించి నువ్వు గుర్తు మొత్తం తెలుసుకున్నాక వెళ్ళి ఉండాలి అంతేగాని అలా దగ్గర వెళ్ళిపోతుంది అది అది ఆ మేపప్పు బాగా నానిన తర్వాత దాన్ని ఇలా ఇలాగే పెట్టి ఆ పైన ఉన్న పొత్తు తీసేయాలి తీసేసిన తర్వాత అందులో లేదు అక్కడ ఆ తర్వాత ఏదేదో అవుతుంది ఇది గాఢ బిజ్యం అంటే కథ సో అలా అంటేలాగా చేస్తున్నారు వీళ్ళు ఉపశ్రావంలో చూసి మీకు ఏం తెలియదు చెప్పండి రా అంటే వాళ్ళకి తెలియదేమీ లేదు తెలిసిపోయిందంతా వాళ్ళు వినపచ్చారు మహత్వం వాళ్ళకి తెలియలేదు అని చెప్పలేదు ఆయన డౌట్ వీళ్ళ భావనకి ఏదో అర్థం కాలేదు మీరు అయ్యా మీరు ఆత్మ ఏమని చెప్పారు ఈ మాయాత్మణాలు మాకు కుదరట్లేదు అని అనిపిస్తుంది కొంచెం సందేహంలో పడిందండి మాకు తెలియట్లేదు మీరు కొంచెం ఎవరించండి అని అడిగిందా వారికి ఆశించే లేదు అది లేదు లేదండి వాళ్ళని ఆస్థితులు ఉండిపోలేదు ఉండిపోస్తే వాళ్ళు ఎవరు మనకి అర్థమైపోయింది ఆత్మ అందుకంటే అర్థం అది ఏదర్థమైంది ఆలోభ్య ఆ నక్ష్యక్కగా హెయిర్ స్టేర్ మెయింటైన్ చేసుకుంటాం మేనిక్చరింగ్ అండ్ చేసుకుంటూ ఉండిపోతుంది ఆలోచేసి అస ఒక ఎగ్జిక్యూటివ్ ఉంది ఎగ్జిక్యూటివ్ ఈ వస్ ఎయిన్ దెన్షన్ ఆఫ్ ఎంగులేడీ ఇంట్లో ఒక ఎంగులేడీ అటెన్షన్ డెలివరీ ఉంటారు కదా అక్కడ ప్రాసెస్ ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తారు అది వీడు చేసుకోవాలి అయితే వన్ ఫైన్ ఆన్లైన్ టెలిఫోన్ చేస్తాం వీడు ఆఫీస్తో టెలిఫోన్ చేస్తారు టెలిఫోన్ చేసి చేస్తా కళ్ళు గోపల్ జర్వస్తుంది అని అంటున్నారు ఆశ్చర్య కొడుకు ఆరంభం కొడుకుంటారు ఆరోగ్య దొరుకుతాయి అని కదా ఎవరేస్తాను అన్ని ప్లేస్ అన్ని ఫిక్స్ ప్లేస్ ఎన్నికల్లో మై నేనంక్ ఇస్తున్నా ఇస్తాం ఇదే భూదత్సం ఆ లత్వం అంటే కఠినం అని అంటారు ఆ రకంగా వీళ్ళకి అర్థమవుతుంది ఆత్మ లేక ఏ యొక్క ఆత్మ అంటే ఆ లోపభ్యహ ఆ దేహమే ఆత్మ ఎంత ఆత్మ ఈ రోజు ఆత్మ ఆత్మలాగా ఎట్లయినా మీరు యంగ్ మ్యాన్ రాజు వాడు దాన్ని అలంకారం చూసుకునేప్పుడు అది ఆత్మలాగా చూసుకుంటేనా లేకపోతే అనా చూసుకుంటానా ఆత్మ ఒకసారి నేను వేదాధ్యయనం చేసే రోజుల్లో కిలకం మీది కాలేజీలో చేరీ కాలేజీలో చేస్తే అఖిలత రోజు ఎలా ఉంటుంది మామూలుగా శుభకుండా ఎత్తికొస్తారు బలిపోయిందో ఎత్తికరాదు మనగా ఎలా లేకపోతే వర్క్ చేస్తున్నారు చేస్తా నాకెందుకున్న డౌట్ వస్తుంది పిల్లలు పెద్ద పిల్లక వరకు అక్కడ ఆం చేస్తున్నారు ఇలా చేయదు ఏం చేస్తున్నారు రామా ఏం చేయలేదు పిల్లలకు ఖర్చు చేస్తున్నాడు ఖర్చే ఖర్చు చేయదు అది వెళ్ళి కళ్ళు తీసుకుంటుంది కదా మీరు వేయ నీ అవసరం మీ తెలుగు మాత్రం వస్తలేదు అంటే అది ఆత్మ విజ్ఞాపం చనిపోయిందంటే యజ్ఞాపలు చనిపోయింది ఎలాగ సాయంకాలం సంహామనానికి ఎలాగే చేయాలి కానీ మీరు ఏదైనా యజ్ఞాపలతో ఉందా చేర్పెట్టుకోవాలని తెలియదాన్ని యాడ్ చేసి పేర్కొచ్చుకోవడం విద్యార్థులు ఉందని కోపలు ఇవ్వాలి ఎత్తులాంటి విధంగా మీరు ఎదురు చేయదని మొత్తానికి వెంటనే ఎక్కువ ప్రేదం సంపాదించి సాయంకాలం సన్నిహావనాలు మీద ఎక్కువ ప్రేదం వేసుకుంటే కానీ అసలు మనసుకి విశ్రాంతి ఉండేది అది ఆత్మ ఆత్మ దైతులు మనదో యహాభిమానం అది కూడా మరి అది కూడా విపరీతంగా ఖండించవసం దాన్ని కూడా తిరస్కారం కదా ఇక భూమి ఇక బ్యూటీ పీపుల్ ఉంటాను వాళ్ళకే అది ఆత్మ ఈ ఇంద్రుడికి విరోధనుడికి వీళ్ళకి అర్థమైంది ఏంటంటే దేహమే అర్థం అర్థమైంది అది తప్పు ఈ తప్పును దిద్దగల కోసమని ఆయన వచ్చి అడుగుతున్నాడు ఎలా నీదేమర్థమైందిరా అని అది